అవును సార్ నాకు తెలుసు నాకు తెలుసు అవన్నీ ఎందుకంటే మనుషులు నాకు తెలిసిన చాలా మంది ఉంటుంది అందుకు దేవుడు దేవుని తెలుసు ఎవరిని ఆయన వాక్యం ఉంది రాజులని రాజులని ఎన్నుకునేది దాన్ని తోసి వేసేటది ఆయనని రాజులని పైకి ఎక్కించేవాడు ఆయనని పొడగొట్టేవాడు కూడా ఆయనని కదా ఆయనకి కార్ పంక్చర్ అయింది ఇంత అవకాశం ఇస్తే మొత్తం వెళ్ళిపోతారు పాలిటిక్స్ కొంచెం పాట పాడదాం దేవుణ్ణి సూచిస్తాం సరే అయినా ప్రేమని ఇప్పుడు మనం కొంచెంసారి జ్ఞాపకం చేసుకుందాం సరేనా మీరు మీకు ఒక విషయం చెప్పాలనా దేవుని ఆరాధించడం అంటే ఏందో అందరికీ ఈ సీక్రెట్ మీకు అర్థమైతే మీరు దేవుని చూస్తారు ఈ సీక్రెట్ మీకు అర్థమైతే దేవుని ఆశీర్వాదం మీ మీదకి వస్తాయి అర్థమవుతుందా మీకు మీకు ఆ సీక్రెట్ రహస్యం చెప్తామన్నాను కదా ఇదిగోండి పాటలు పాడడం వేరే రహస్యం వినండి పాటలు పాడడం వేరే ఆరాధించడము వేరే మీరు తీర్మానించుకోవాలి ఈరోజు నుంచి దేవుణ్ణి ఆరాధిస్తారా పాటలు పాడతారా ఇదిగో ఈ లోకస్తులు ఎట్లా ఆరాధిస్తారు తెలుసా ఈ లోకస్తులు ఎవరు ఫీల్ కావద్దు నేను చెప్తాం అలా ఏం కదా ఫీల్ కాదు కదా సినిమా థియేటర్లకు పోతే ఆరాధిస్తారు హీరో హీరోయిన్లు ఒకరినొకరు ఆరాధించుకుంటారు అబ్బాయిలు అమ్మాయిలు థియేటర్ పార్కులకు పోతే ఆరాధించుకుంటారు నువ్వెంత బాగున్నావు నీ కండ్లు ఇట్లున్నాయి నీ ముక్కిట్లుంది నీ చెవి ఇట్లుంది నీ మూతి ఇట్లుంది నీ కాళ్ళు అట్లుంది అబ్బా ఎంత మంచి బట్టలు వేసుకున్నావు ఇది ఆరాధించడు ఇది బుద్ధి సైతాను బుద్ధి అర్థమవుతుందా ఈ లోకము ఇట్లా ఆరాధిస్తుంది ఎంత బాగున్నావు బ్రదర్ నువ్వు నీ బట్టలు ఏమున్నావు బ్రదర్ రంగులు రంగులు బట్టలు వేసుకున్నావు బ్రదర్ క్రిస్మస్ బట్టల బ్రదర్ ఏమి అట్లా అట్లా ఆరాధిస్తారు కానీ మనము అట్లా మన ఆరాధనకి కారణభూతుడు ఎవరు ఈశ్వర ఒక్కరిని ఆరాధిస్తాం అందుకే మనం లవ్ల పడం నేను లవ్లో పడలేదు కాలేజ్ డేస్లో లవ్లో పడలేదు ఎందుకని తెలుసా నేను అమ్మాయిని ఆరాధించను నేను అబ్బాయిని ఆరాధించను లవ్లో పడేటోళ్ళు మీకు చెప్తున్నాను నేను అర్థమవుతుందా అందుకే అందులో ప్రభు ఉండడు అర్థమవుతుందా కొంచెం కష్టమే నేను చెప్పడం అందుకే చాలా మందికి ఇష్టం ఉంటుంది నేను చెప్తుంటే వాక్యం ఒకటేసారి వింటర్ అప్ప బ్రదర్ వచ్చిందంటే వద్దు ఎక్కడో కొడతాడు రా చేసి తలకి అర్థమవుతుందా వద్దు ప్రభుకి చోటిద్దాం నా లైఫ్లో చాలా ఆలస్యమైంది పెళ్లి అర్థమవుతుందా నా స్టూడెంట్స్ త్వరగా పెళ్లి చేసుకుని పిల్లలు పిల్లలు కనిప్రు కానీ నాకు చాలా లేటుగా పెండ్ అయింది ఎందుకంటే నేను ప్రభు మీద ఆధారపడిన లవ్ చేయలే నా ఎంట పడ్డారు చాలా మంది చెప్పాలా ఎవరిస్తులకి నేను చెప్పాలా ఈ వాక్యం మీరు వచ్చి చాలా మంది ఎంట కానీ నేను చాలా జాగ్రత్తగా తప్పించుకున్నా వాళ్ళని కష్టపెట్టకుండా మెల్లిగా జారుకున్నా ఎందుకంటే మీకు చెప్పాలి ఇంకో రహస్యం తప్పు చేసిన చెప్పమంటారు ఎందుకో చెప్పమంటారా ఒక్క తప్పు చేస్తే దాని పరిణామము జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది అది నేను చెప్పే పాయింట్ యవన దశలో మిమ్మల్ని మీరు బహు జాగ్రత్తగా కాపాడుకుంటే మిమ్మల్ని ఎట్లా వాడుకుంటారు తెలుసా దేవుడు మీరు ఒక అగ్ని ఏమంటుందండి అగ్ని బాల్ పెద్ద అగ్ని ఫైర్ బాల్ అది వచ్చి పడితే సైతాన్ని కూడా గజగజ పనుతాడు నేను చూస్తే నేను చెప్తున్నా అనుభవపూర్వకం చెప్తున్నాను నేను సైతను వాడు ఎంతమందిని పంపిస్తాడో ఎన్ని ఆత్మలని అవన్నీ నేను అక్కడ బోను అంటాయి ఓ ఆయన దగ్గర నేను బోను ఆయన దేనికి పడడు ఎందుకు పడడు ఈ వాక్యము వాడి హృదయంలో ఉంది అందుకు వాడు పడాడు అర్థమవుతుందా యోసపడి చెప్పండి అసలు ఎవరు పడిండ్రు చెప్పండి బైబిల్లో సంశం పడినా లేదా లవ్ మ్యారేజ్ లవ్ లో పడినా లేదా ఎంత పవర్ ఉండే అంతా పోగొట్టుకున్నాడు అంత పోగొట్టుకోడు ఆశ్రదం పోగొట్టుకున్నాడు నిష్ఫలమైపోయిండు ఆయన ఇష్టని విమోచించాలా కానీ ఆయననే చచ్చిపోయాడు అంత డేంజర్ లవ్ మ్యారేజెస్ ఎందుకో చెప్పమంటారా లవ్ అనేది శారీరకమైన ఆకర్షణతో వస్తుంది అందులో సైతాన్ని దొరుకుతాడు డీమన్స్ దొరుతాయి శరీరంలో ఈ శరీరంలో డీమన్స్ దూరతాయి దురాత్మలు దూరుతాయి దురాత్మలు దూరి అవి ఎక్కడెక్కడికి పోయి ఎన్ని రోగాలు పెడతాయి నీకు తెలియదు క్యాన్సర్ రోగాలు కిడ్నీ ఫెయిల్యూర్సు లివర్ ప్రాబ్లము బ్లడ్ ప్రెషర్స్ మెంటల్ ప్రాబ్లమ్స్ పెడతాయి అవి అర్థమవుతుందా వాటిని అసహించుకోవాల నువ్వు అందుకు మనకి బైబుల్ చూపించండి మీరు సంస్థంలాగా జీవించద్దు మీరు యవసేపులాగా జీవించాలని చూపించండి దేవుడు కాబట్టి మీకందరికీ మీరు యవన కాలంలో ఎంత జాగ్రత్తగా దేవుని చేతులలో తయారవుతారో మీరు వయసు పెరిగినాక మీ మిమ్మల్ని అంతా పవర్ఫుల్గా వాడుకుంటారు దేవుడు మీరు ఆయన కొరకు నాజీరు చేయబడ్డ జీవితం అంటే ఆయన కొరకు సమర్పించుకున్న జీవితం సంసంతం చెప్పిండు దేవుడు తల్లిదండ్రులకు చెప్పాడు మీ బాబుకి త్రాగులు అలవాటు చేయకండి చిన్నప్పటి నుంచి దాపకండి ద్రాక్షపాళ్ళు తిననీయకండి అట్లా తయారు చేసిండ్రు కానీ పెద్ద ఏం చేసిండు తండ్రి మాట వినలే తల్లి మాట వీళ్ళే వద్దు అనిలని పెళ్లి చేసుకోవద్దు ఫిలిపిలని పెళ్ళి పెళ్లి పిల్లల దగ్గర పోవద్దు తల్లి మాట తండ్రి మాట వినకుండా పోయి చేసుకుని వచ్చిండు వాళ్ళకి పెద్ద తలనొప్పి తీసుకొచ్చి పెట్టి అమ్మాయి హోడల్ని కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో నేను చాలా ఆలస్యం ఎందు చెప్తున్నానంటే మా ఫాదర్ మా ఫాదర్ ఎవరిని చూపిస్తే నేను అలైజ్ చేసుకుంటా తీర్మానించుకున్నా ఎందుకు అబ్రాహాము తన కుమారుణి కొరకు పంపించినా అది బైబిల్ విధానం బైబుల్ విధానాలు పాటిస్తే ఎక్కడికి పో నీకు నేను చెప్తున్నా అర్థమవుతుందా దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు నాకు నేను ప్రతిరోజు హాస్పిటల్కి పోతుంటాను ప్రతిసారి హాస్పిటల్కి పోతుంటాను ఎందుకు తెలుసా హాస్పిటల్కి ఎందుకు పోతుంది నేను తెలుసా నేను చాలా తరచుగా హాస్పిటల్ పోతుంటాను ఎందుకంటే అక్కడ డాక్టర్లకి బుద్ధి చెప్పడానికి మీరు ఎందుకు పోతారు హాస్పిటల్కి ఇప్పుడు అర్థమైందా ఆయన కొరకు నా జీరు చేపడ్డ జీవితములో రోగాలు రావు అర్థమవుతుందా ఏ రోగం రాదు నీ దగ్గరికి ఆ రోగాలు భయపడతాయి ఎందుకంటే అవి దయాలి కదా ప్రతి రోగం వెనకడా దయముంటుంది అవి గజగజ వణుకుతాయి నీ దగ్గర రావాలంటే కాబట్టి మీరు తీర్మానించుకోండి ఏమనస్తులు ఎట్టి పరిస్థితుల్లో సమాధానపడకండి ఈ లోకంతో వాళ్ళ పెళ్లి కాకుండా కానీ సమాధాన పడకండి మీరు అనొచ్చు ఇక్కడ ఎన్ని పోగొట్టుకుంటే అక్కడ దొరుకుతాయని ఒకటే దొరుకుతుంది అక్కడ కూడా పది దొరకవు అది వేరే మొత్తం అది డెబ్బై ఐదు ఒక వేరే మతం అది మోసకరమైన మతం ఆ మతాలు మనకొద్దు మనకి ఏ మతం వద్దు యేసుప్రభు ఆయన ప్రేమ ఆయన ప్రేమని తల పోస్తూ మన జీవితాన్ని కొనసాగించుకుందాం ఆ ప్రేమ ఇతరులకు చూపిస్తాం మనం ఇంత దూరం వచ్చి ఇంత ప్రయాసపడుతూ ఎందుకు మేము ఆయన ప్రేమను చూపించడానికే కదా సో పాట యొక్క ప్రేమ ప్రేమ ఏసుని ప్రేమ ఎంత మందికి వస్తాది అంతమంది పాడండి ఓకే అందరికొస్తుంది కదా ఇప్పుడు ఎట్లా వాడతారు కళ్ళు తెరిచి పాడతారా కళ్ళు మూసుకొని వాడతారా మరి ఎట్లా చూస్తారు పదాలు ఆరాధనకి ప్రార్థన పాటకి తేడా అదే ఆరాధించే వాళ్ళు కండ్లు మూసుకొని హృదయాంతరంగంలోకి వెళ్ళి పాడతారు గుర్తగా పాట పడేటోళ్ళు అట్టి దిక్కులు చూసుకుంటా ఎవడన్నా చూస్తుండ అని చూసుకుంటా పాడతారు మీ పక్కన చూడద్దు అర్థమైతుందా నా పక్కన నన్ను ఎవరు చూసినా పట్టించుకోద్దు పక్కనతో మాట్లాడినే మాట్లాడద్దు మాట్లాడితే శాపం వస్తుంది మీకు ఆశీర్వాదం కావాలా మీ జీవితాలలో సమాధానం కావాలంటే హృదయం విప్పి ఆయన సన్నిధిలో కుమ్మరించుకోండి అన్న ప్రార్థన అదే ఆమె ఏడుస్తూ ప్రార్థిస్తుంది నాకు పిల్లలు లేరే అవమానమైపోయినదే అని ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు ఒక కుమారుని ఇచ్చాడు ఆమె ఏం తెలుసా ఆ కుమారు ఇచ్చిన ఒక్కడే కుమారుని దేవుని సేవకి ఇచ్చేసింది దాని తర్వాత ఆమెకి మళ్ళా ఇద్దరు కుమారులు పుట్టిర్రు గొడ్రాలికి ముగ్గురు కుమారులు పుట్టిరు ఆమె తీర్మానం బట్టి నీ జీవితం అంతే నువ్వు తీర్మానించుకో నీ జీవితంలో ఖారాలు చేస్తాడు దేవుడు ఇది డాక్టర్లకు కూడా అసాధ్యం కానీ ప్రభుకి సమస్తం సాధ్యం ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి కొంతసేపు సరేనా కళ్ళు మూసుకొని వాడతారా కళ్ళు తెరిచి వాడతారా నేను కళ్ళు తెరిసినా మూసుకొనే వాడతా దేవుని ఆరదించడం అంటే నేను ఆయననే చూస్తా ఉంటాను నేను తల పైకి ఎత్తనానంటే ఊహించుకొని ఆయన చూస్తావనని నేను కాబట్టి ఆయన కనిపిస్తాడు మీరు త్వరలో మీరు చూస్తారు దేవతలను మీరు చూస్తారు ఈరోజు వాక్యం అర్థమైతే అర్థమైతుంది దేవతలతో సంభాషిస్తారు నీ యొక్క ప్రతిబింబం అక్కడ నిజ స్వరూపం అక్కడుంది నువ్వు ఇక్కడ నీడా ఇది నీడా అందుకే దీన్ని నేను వెంబడించాను నీ శర్రము నీడా నీవు అక్కడున్నావు ఇప్పుడు పోయి చూసుకో నిన్ను ఆయన ఎట్లున్నాడు స యవ్వన దశలు నువ్వు ఎట్లున్నావు ఒకసారి గుర్తు చేసుకో అట్లా ఉండడు ఆయన నువ్వు అక్కడ ఉన్నావు కానీ నీ శరణం ఇక్కడుంది కానీ నిన్ను నువ్వు పోయి అక్కడ చూసుకో నిన్ను నువ్వు అక్కడ ఒక్కసారి చూస్తే నీ పరిస్థితి ఇట్లు ఉండదు అర్థమవుతుందా పెళ్లి కాకముందు ఇట్లుంటేనా అని అప్పుడు జ్ఞాపకానికి వస్తుంది నీకు అర్థమవుతుందా అట్లాగనిపిస్తావు నువ్వు ఒక్కసారి చూసేసావు నీ రోగాలన్నీ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి నువ్వు నేను ఇట్లుంటానా ఇక్కడ కూడా అట్లా నీ నేను తీర్మానించుకోవాలా అర్థమవుతుందా ఇది ఎవరు కొలవలేని ప్రేమ ఈ లో అంత గంభీరమైన ప్రేమ ఎవరు విడిచిపెట్టినా ఆయన నేను విడిచిపెట్టాడు అది ప్రేమ భార్య భర్తని విడిచిపెడతారు భార్య విడిచిపెడతాది భర్త విడిచిపెడతారు పిల్లలు విడిచిపెడతారు తల్లిదండ్రులు విడిచిపెడతారు ఈ లోకం విడిచిపెడతాది బంధువులు విడిచిపెడతారు స్నేహితులు విడిచిపెడతారు అందరు విడిచిపెట్టినాసు ప్రభు మనల్ని విడిచిపెట్టాడు అందుకే ఈ లోకంలోకి వచ్చిండు మనల్ని ప్రేమించడం కొరకు ఎంతగా ప్రేమించిడు మరణించంతగా ఎవ్వరు ప్రేమించాలి అట్లా నిన్ను నన్ను కాబట్టి ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రేమా యేసుని ప్రేమా ఇది ఎవరు కలవలేనిది దేనిని నమ్మో ఇది భూమి అందించలేనిది మొదసారి ప్రేమా యేసుని ప్రేమా దీయు వరు కొలువలేనిది నిజమో దీనిని నమ్ముం ఇది భూమి అందించలేనిది తల్లి దండుల ప్రేమ తల్లి దండుల ప్రేమ నీరవలే కది ఏంచను దల్లి దండుల ప్రేమ గలల కన్నీ కంగుల ప్రేమా ఏంచునో కన్నా మింగల ప్రేమా పోవను ప్రేమని ప్రేమర్ కల్వలేనిది నిజము లేని నమ్మో ఇది భూనిది భార్యార్తల మధ్యా వికించ ప్రేమ బార్యా పోవను బ్యా మించను ప్రేమ పుష్పము వాడిపోయి రాలు ద్వరలో લાગે બિગલી પોવન યનાડે નડુ મારની દે માયેસુની દિવ્ય પ્રેમ યનાડે નડુ મારની દે માયેસુની દિવ્ય પ્રેમ યનાડે નડ વીડની દે નાયેસુની નિત્યા પ્રેમ అది ప్రేమా ప్రేమా అదే వరకదెలి ए दे भूवी अंधीच <laughs> बन्धु मित्रला प्रेमा <laughs> बन्धु मित्रला प्रेमा <laughs> वेलगेच प्रेम दीपमु नोने उ नंत कालमे वेलगनेचे आरे बोवनो <laughs> <laughs> <laughs> बन्धु मित्रला प्रेमा खेल गनिच प्रभा दीपमो नो नेव अनंत कालमे खेल गनिच आरिभवनो खेल रे नड मारनि दे नयसो दे देव्या बे मा एन्नाडे வேடனிதே நா 예수னே நித்ய பிரேமா யன்னாடென்னடுมารனிதே நா 예수னே நித்ய பிரேமா யன்னாடென்னடு வேடனிதே நா 예수னே நித்ய பிரேமா Prema, yesu ni prema, adi yau var kalvali niti. Dini ni namu, idhi buvi yan vinti. Dharani lo ni, ni namo, de de de. Dharaniloni prema. Dharani lo ni prema lanyo, sthira mukavu kargi povudu. ధరణిలోని ప్రేమ కడవరకు ఆదరించు ధరణిలోని ప్రేమ ధన్యో స్థిరము కావు కరిగిపోవదు ీస్తు కల్వరి ప్రేమా కడవరంగు ఆదరించును నిన్ను మారనిదే నా యేసు దివ్య ప్రేమా na denadu viradidi na yesuni nindyam deva na yesuni nindyam adhi yavvar kolvalenidi de ninil nammo edi bumi antinchalenidi hallelujah hallelujah సుప్రభు యొక్క ప్రేమని ఎవ్వరూ కొలువలేరు అన్న విషయం మనం ఈ పాట ద్వారా నేర్చుకున్నాం తల్లిదండ్రుల ప్రేమ ఎంతకాలం ఉంటుంది ఎంతకాలం ఉంటుంది వాళ్ళు ఉన్నంతకాలమే ఉంటుంది దాని తర్వాత నువ్వు తల్లిదండ్రులు అవుతావు నీ ప్రేమ ఎంతకాలం ఉంటుంది కొంతకాలమే ఉంటుంది కానీ మనం చావం ఈ వాక్యంలో ఉన్న వాళ్ళము చావం ఎందుకంటే ఒక గుంపుకి దేవుడు వాగ్దానం చేసేడు ఆయన వచ్చేంత వరకు బ్రతికుండడం ఆయన చిత్తం కదా మరణం ఓడిపోయింది మరణము ఓడిపోయింది నువ్వు చావవు అనుమానిస్తున్నావా అనుమానిస్తే చస్తావు అనుమానించొద్దు అర్థమవుతుందా చూడండి ఆయన వాగ్దానం చేసిండు మరణమా నీ విజయం ఎక్కడ నువ్వు ఓడిపోయినావు నీ ముళ్ళు ఎక్కడ మరణం మీద ఏసుకో విజయం ఇచ్చి నీ చేతిలో పెట్టిపోయిండు విజయం ఇప్పుడు నీ విజయం వాడుకో అర్థమవుతుందా నీ విజయం వాడుకుంటే నువ్వు ఇట్లనే ఉంటావు గట్టిగా ఉంటావు దీర్ఘకాలం ఉంటావు ఏ రోగాలు నీ దగ్గరికి రావు ఆయన సేవ నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకుంటావు పిల్లల్ని పోషించుకుంటూ బాగా చదివించుకుంటూ పెద్ద పెద్ద ఆఫీసర్లను చేయాలా వాళ్ళ పని కేబిపిఎంలో అంతా పెద్ద పెద్ద ఆఫీసర్లు తయారు కావాలా అలా ఎల్లుయా పెద్ద పెద్ద ఆఫీసర్లు తయారు కావాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు తయారు కావాలా అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావాలా అందరూ పిహెచ్డీలు చేయాలా నేను చేసిన మళ్ళీ మీరు కూడా చేయాలి కదా నీ పిల్లలు అందరు పెద్ద పెద్ద సార్లు చదువుకోవాలా సమాధాన పడద్దు ఓడిపోయిననేసి ఏడ్చుకుంటా కూర్చోవద్దు ఎవ్వరు ఏడవద్దు మన దగ్గర బ్రదర్ నాకు ఇట్లా బేదర్ నాకు అట్లా బేదర్ అని ఎందుకంటే అంత గొప్ప విజయం నీ చేతిలో పెట్టిపోతే నువ్వు దాన్ని సంకనం పెట్టుకుంటావా ముళ్ళ ముర్చుకొని లోపల పెట్టుకుంటావా విజయం వాడుకోవాలి నీ జీవితంలో అర్థమవుతుంది యుద్ధం ఇది నేను యుద్ధం ఎంతమంది చెప్తుంది నేను యుద్ధం అని ఎంతమంది చెప్తారు నేను యుద్ధం నేను వార్ నేను వారు నేను యుద్ధం అంతే నేను యుద్ధంలో ఉన్నాను అనుకోవద్దు నేనే యుద్ధం నేనే పోయి యుద్ధం ప్రకటిస్తున్నా ఏ వాడు సైతాన్ గడు వస్తే నేను యుద్ధం పోను కాదు నేనే వాడి మీద యుద్ధం మీద పోతున్నా అది తీర్మానం కాబట్టి వాడు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా వీళ్ళు వస్తున్నారంటే వాడు ఏం చేయాల తోక ముడుచుకొని పరిగెత్తాలా వాడు మరి అట్ట తయారవుతారా మీరు మరి తయారు కావాలంటే ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నా మీకు ఫస్ట్ పాయింట్ సైతాను మిమ్మల్ని చూసి వనకాల అంటే ఏం చేయాలని చెప్తున్నాను సైతాను మిమ్మల్ని చూసి గజ గజ వనకాలంటే మీరు బహుగా పరిశుద్ధంగా తయారు కావాలి అర్థమవుతుందా కాంప్రమైజ్ కావద్దు సమాధాన పడద్దు లవ్ల పడద్దు ఎందుకో యవనస్ల గురించి మాట్లాడుతుంది తెలుసా నాకు ఒకటి బయలుపరిచింది దేవుడు నిన్న అది నేను ఇప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను మళ్ళీ ఫుల్ ఫుల్ ఖుషి అయిపోతారు మీరు దాంతో వినరు వాక్యం యవనస్ల గురించి ఒకటి దేవుడు నాకు చెప్పింది అది ఇప్పుడు నేను చెప్పాను తర్వాత చెప్పండి ఎందుకంటే అది ఇప్పుడు చెప్పేస్తే లేసి వెళ్ళిపోతారు అల్ వినేశా దీం ఆగి ఉంటారు అన్నట్టు లేదు ఈ ఉంటే అంతగా నువ్వు సైతాన్ మీద విజయం పోతావు అర్థమవుతుందా నీ చదువులు ను భయపడవు నీ ఉద్యోగం నుంచి నువ్వు భయపడవు నేను క్లాస్లో పాస్ అవుతాను లేదా అన్న భయము అనుమానం నీకు ఉండేనే ఉండదు నువ్వు ఇంటర్వ్యూకి పోతే వాడు నీకు జాబ్ ఇవ్వాల్సింది అంతే వాడు నిన్ను చూడంగానే వీనికి నేను జాబ్ ఇవ్వాలా అని వాణి ఆత్మ వాళ్ళు ఉన్న దురాత్మ పరిగెత్తిపోతుంది నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దురాత్మలు పరిగెత్తిపోవాలా ఎందుకంటే వచ్చేసిండ్రురా వీళ్ళు ఎవరు నూర్చబడ్డ ధాన్యం నువ్వు క్లీన్ చేయబడ్డ ధాన్యం నువ్వు నీ మీద తొక్కలేదు నీ మీద తొక్కలేదు తొక్క క్లీన్ చేసి మంచి విత్తనం రెడీగా ఉంది ఇది విత్తనం ఈ విత్తనం నాటితే పేద చెట్ట ఆకాశమంతా అంతా ఎదుగుతుంది అది దాని మీద పక్షులన్నీ వస్తాయి అనేక మంది వస్తారు రకరకాల పక్షులు వచ్చి రకరకాల జీవరాశలు వచ్చి దాని మీద ఆరపడతాయి నీ జీవితం అట్లా తయారైతుంది చేసుకో పాతవి గతించినాయి సమస్తం క్రొత్తమైనవి నీ జీవితంలో ఇంకా పాతవాటి గురించి ఆలోచించకండి నాకు ఎందుకు ఇట్ల నాకు ఎందుకు అట్లా నాకు ఎందుకు ఇట్లయింది నాకు ఎందుకు అట్లయింది ఆలోచించని ఆలోచించదు అర్థమైతుందా ఇక మీదట మీ జీవితం ఇట్లా ఉండదు అదే మీరు తీర్మానించుకోవాలా ఈ వాక్యాన్ని స్వీకరించినప్పుడు కాబట్టి చూడండి ఆయన పుట్టుకకు సంబంధించిన విషయాలు మనం సరే మీరు ఏం తెలియదు క్రిస్మస్ పడే రోజు ఇక్కడ పిలిపించి మాకు ఆయన గురించి చెప్పకుండా పంపిస్తున్నారు కొంతమందికి ఉంటుంది కదా ఆచారబద్ధంగా ఆలోచించే వాళ్ళకి ఆయన పుట్టుక నిజము అన్న విషయం మనకు అందరికి తెలుసు ఈరోజు ప్రపంచమంతటా దాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది కాబట్టి అందరికీ తెలుసు అయితే కొన్ని కోట్లాది కోట్లాది సంవత్సరాల నుంచి ఇది నెరవేరాల్సింది నెరవేరలేదు దేవుని సంకల్పం ఏంటంటే తన కుమారుడి లోకంలోకి రావాలా కానీ అది ఎప్పుడు రావాలా అది ఎవరికి తెలుసు ఎవరు గుర్తించరు ఫస్ట్ పాయింట్ చెప్పండి ఎవరు గుర్తించరు దేవుని తండ్రి తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆయనలో నుంచి వచ్చే వెలుగుకి ఎవరు నిలబడిదారు అనొచ్చు ఉదాహరణకి సూర్యుని దగ్గర కూడా పోగలరా సూర్యుని డైరెక్ట్గా చూడగలవా నువ్వు చూస్తే ఏమవుతుంది ఈ కండ్లు కాలిపోతాయి చూకటిపోతుంది నీకు దాని దగ్గరికి రాకెట్స్ పోవు ఏమి పోవు ఏ ప్లెయిన్లు కూడా పోదానికి ఆ వేడికి ఈ సృష్టి మొత్తం మైండ్ మెల్ట్ అయిపోతుంది కాబట్టి అది ఎక్కడ అక్కడే ఉండాలా అది అక్కడి కొంచెం కిందికి వచ్చింది మన పని ఫినిష్ అన్నట్టు దాని ముందు ఇంతే ఉంటుంది మనది ఒక ఇసుక రేణు అంత ఉంటుంది అంతే భూమి సూర్యుని ఎదుట అంత పెద్దది అది మరి అటువంటి సృష్టిని ఆ సూర్యుని సృష్టించిన వాడు ఇంకెంత పెద్దగా ఉంటుందో ఊహించుకోండి ఎంత వెలుగు ఉంటుందో ఊహించుకోండి ఆ వెలుగులోనికి నువ్వు పోగలవా ఏ స్ప్రో వైండ్ తండ్రి ఇదిగో నిన్న దినంనా ఉదయం నేను నువ్వు చెప్పినట్లు విధేత చూపించి నా జీవితాన్ని ముగించుకొని ఇదిగో రక్తం చూడు అని వచ్చి చూపిస్తే నేను ఏడుస్తున్నాడు తండ్రి నా కుమారుడా నువ్వు ఎంత పని చేసినావు నువ్వు ఎంతగా విధేత చూపించినావు నా కొరకు నాలో ఉన్నావు నువ్వు నీకున్న దైవత్వాన్ని నీకున్న రాచరికాన్ని నీకున్న వైభవాన్ని అంత ఆధిక్యతని విడిచిపెట్టి ఒక సామాన్య మనిషిలాగా అపోయే ఆ యొక్క పశువుల తొట్టిలో పుట్టడం ఏంది పాకలో పుట్టడం ఏంది గొర్రెలున్నాయి బర్రెలున్నాయి అక్కడ వాసన అటువంటి గొప్ప దేవుడు అక్కడ పుట్టడం ఏంది అంతగా తగ్గించుకొని పుట్టడం ఏంది ఎవరన్నా గ్రహించగలిగినరా ఎవరు గ్రహించలేదని ఎవ్వరు గుర్తించలేదని ఈ దేవదూతలు కోట్లాది కోట్లాది సంవత్సరాల నుంచి ఆయన సన్నిధిలో ఉన్నారు కానీ ఆయన చూడలేని స్థితులు ఉన్నారు అందుకే ఇట్లా మూసుకుంటున్నారు ఆరు రెక్కల వాళ్ళకి దేవదూతలకి షరాఫులకి ఆరు రెక్కలు రెండు రెక్కలతో కళ్ళు మూసుకుంటున్నారు రెండు రెక్కలతోని కాళ్ళు కప్పుకున్నారు రెండు రెక్కలతోని ఎగురుతున్నారు కొన్ని కోట్లాది సంవత్సరాల నుంచి ఎగురుతున్నారు ఆయన సన్నిధిలో కానీ ఆయన చూడలేకపోతున్నారు ఎవరి దేవుడు మమ్మల్ని సృష్టించుడు ఆయన సన్నిధిలో పెట్టుకున్నాడు కానీ మేము చూడలేమే అటువంటి దేవదూతలు ఎవరైనా ఎవరు ఈయన ఎట్లా చూడాలి మేము నేను ఎట్లా తెలుసుకోవాలా ఎవరు ఈ గొప్ప దేవుడు ఎవరు అని ఎదురు చూసి చూసి చూసి కొన్ని కోట్ల కోట్ల అధికొలది సంవత్సరాల తర్వాత ఒక్కసారి అవకాశం వచ్చింది దేవదతలకి యేసు ప్రభుని చూసే అవకాశం చూడటం సరి వాక్యం లూకాసు వార్త రెండవ అధ్యాయము ఐదవ వచనంలో మొట్టమొదటిసారి సృష్టికర్తని చూసినారు ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన సన్నిధిలో ఉంటూ అని చూడలేదు గాని ఒకనొక దినము చూడగలిగిండ్రు చూడండి అక్కడ వారి సంతోషము ఎంతగా చూడండి నువ్వు కష్టపడతా రెండో అద్యయం ఎవరు చదువుతారు పద్నాలుగో సర్వోన్నతమైన స్థలంలు అంటే ఎక్కడ పరలోకం సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయించున్నాను తర్వాత ఏ ఏ దూతలు ఏ దూతలు అట్లా అట్లా ప్రశ్న వేసుకోవాలా వాక్యం చేసేటప్పుడు ఆ దూతలు అన్నప్పుడు నేను ఏ దూతలు అప్పుడు నువ్వు ఏ దూతలు ఆయన సన్నిధిలో ఉన్న దూతలు అట్లా అర్థం చేసుకోవాలా నేను ముందుకే మీకు చెప్పిన స్టోరీ ఆయన సన్నిధిలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన చూడలేకపోతున్నాయి ఇప్పుడు చూస్తున్నాయి ఆ దూతలు ఎవరు దేవుని సన్నిధిలో ఉన్న దూతలు ఈయనని ఎన్ని వేల సంవత్సరం నుంచి మేము చూడలేకపోతున్నాము ఒక అవకాశం దొరికింది మాకు ఈరోజు ఎంత ఆధిక్యత ఎంత సంతోషం అని గుర్తించడానికి దిగొచ్చినారు దేవదూతలు చూడండి ఇప్పుడు చదవండి మళ్ళా పదిహేను వచ్చిన ఆ దూతలు పామ యుద్ధ నుండి ఫలలోక వెళ్ళిన తర్వాత గుర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రాబునకు మరిగా తెలియజేశాను చూడండి మొట్టమొదటి ఐదవ వచ్చారు చూడండి ఐదవ వచ్చిన చాల చూడండి ఇది చరిత్రాత్మికంగా నెరవేరింది అనే పుట్టుక ఇది మనం గ్రహించాల వేరే గొప్ప గొప్ప వ్యక్తుల పుట్టుకలు దేవుళ్ళు అని కోల్స్తున్న వారి చరిత్ర లేదు ఆయన పూజిస్తున్నారు అర్థమవుతుందా వాళ్ళ పుట్టుకలు ఎవరు తెలదు ఏ రోజునైతే కానీ ఇక్కడ ఉంది అక్కడ ఆ ప్రజా సంఖ్య ప్రజా సంఖ్య జరుగుతుంది అక్కడ అంటే ఇంగ్లీష్లో సెన్సెస్ అంటారు ఇంటింటికి వచ్చి రాసుకొని పోతారు ఎంతమంది మీ కుటుంబంలో ఉన్నారు ఎంతమంది మీ పిల్లలున్నారు ఆ సంఖ్య జనసంఖ్య ఆ సంఖ్య జరిగింది చూడండి అక్కడ చూడరు మరియా తన భర్త తన బాబుని తీసుకొని పోయి ఆ సంఖ్యలో లెక్కేశ్వరు చరిత్రలో రాయబడింది నిజంగా ఆయన పుట్టిండు అని రాయబడింది ఎక్కడ పుట్టిండు అనేది రాయబడింది ఇవన్నీ చరిత్ర వ్యాప్తంగా జరిగినాయి ఇది అనుమానమే లేదు ఎవరు డౌట్ పడడానికి జరిగింది ఇది నిజంగా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత అక్కడ దూతలకి మళ్ళీ కొంచెం కింద చదవచ్చు దాని తర్వాత నుండి రాత్రి వేళ తమ మందుకు వచ్చి అయితే అయపడవుడి మహిళ ప్రజలందరికి మహా సంతోషకరమైన నేను మీకు తెలియజేయను దావే పట్టణం నేడు రక్షకుడు మీ వరకు చుట్టూ బాడీ ఒక తిండిలో మీరు చూసేదా చూచేదరని వారితో చెప్పాను వెంటనే ఇప్పుడు మనం వస్తున్నాం వాక్యం వాక్యం వెంటనే పరలోక సైన్యము మొత్తం పరలోకం దిగొచ్చింది ఆయన పుట్టుకకి అలా ఎల్లుయా ఎంత మంది చూస్తున్నారు చెప్పండి కళ్ళు పూసుకుంటే కనిపిస్తుంది లేకుండా కనిపించదు నాకు కనిపిస్తుంది అర్థమైందా మీరు చదివేస్తున్నారు కానీ మీకు కనిపిస్తలేదు నాకు కనిపించింది ఎందుకు కనిపిస్తుంది ఇప్పుడు అర్థం చేసుకుంటుండ్రా పరలోక సైన్యం వచ్చింది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరి దేవుడు కండ్లకి కనిపించిన దేవుడు చూడలేని స్థితిలో ఉన్న అంత అగ్ని ఉంది ఆయన చుట్టూ అగ్ని రోషంగా కాదు ఆయన అగ్ని గల దేవుడు ఆయనని చూడలేని స్థితిలో ఉన్న దేవదుతలు ఆ సైన్యము పరలోక సైన్యం దేవదతలే కాదు అన్ని జీవరాశులు పరలోకం నుండే జీవరాశులు అన్ని దిగొచ్చినాయి ఆయన పుట్టుకకి ఎవడు చెప్పగలరు చెప్పండి ఈ విషయం ఎవరు గ్రహించగలరు చెప్పండి ఈ విషయం డ్రామాలు ఇస్తారు క్రిస్మస్ డ్రామాలు వేస్తారు కానీ ఒక్కరు చెప్పలేదు క్రిస్మస్ డ్రామా ఇట్లా చేయాలా పై నుంచి అందరు ఎట్లా తాళ్ళు పెట్టి దింపాలా దేవులు అందరు దిగాల ఒక్కరి కాదు ఒక వంద మంది దిగర్రనుకోండి పై నుంచి ఎట్లుంటుంది పరిస్థితి నేను చెప్తున్నా ఎవరు చేయలే డ్రామా ప్రపంచంలో ఎవరు చేయలే డ్రామా నీకు వచ్చింది ఐడియా నువ్వు చేసుకుంటావా ఏమో గారు ప్రాక్టీస్ చేస్తామా దేవదత్తలు డ్రెస్ వేసుకో నీ నడుపుకి తాడు కడతాము ఆ నుంచి దింపుతా స్పీడ్ గట్టి వద్దు బ్రదర్ వద్దు బ్రదర్ అంటారు అప్పుడు కదా చూడండి తర్లోక సైన్యం అంతా దిగి వచ్చింది ఆయన పుట్టుకని చూడడానికి ఆశ్చర్యం నాకైతే కదా ఎన్నో వేల సంవత్సరాల నుంచి చూడలేని దేవుణ్ణి ఈ దేవుణ్ణి ఇప్పుడు మేము చూడబోతున్నాం ఆయన కిందికి దిగొచ్చింది పరలోకంలో చూడలేకపోయినరు కానీ భూమి చూడాల్సి వస్తుంది నువ్వు భూమి దిన్నావు నువ్వు ఇక్కడ చూడలేవు తేడా అదే నువ్వు పరలోకానికి పోయి చూడాల్సి ఇక్కడ చూడలేవు అయినా వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ రావాలా నువ్వు ఇక్కడ నుంచి అక్కడ పోవాలా యాకబు నిచ్చిన దానికి సంబంధించిన పోద అర్థమవుతుందా యాకబు నిచ్చిన దేవదూతలు అక్కడి నుంచి దిగుతున్నారు ఫస్ట్ ఇక్కడ నుంచి పోతున్నారు ఇక్కడ నుంచి కింది నుంచి పైపోతున్నారు పై నుంచి కిందికి వస్తున్నారు కింద నుంచి పోయే వాళ్ళు మనుషులు యాక్చువల్గా వాళ్ళు దేవుదూత్తులు ఎట్ అయినారు చెప్పండి కానీ అక్కడ వాక్యం అట్లుంది యాక నుంచి పోదా కింద నుంచి దేవుదత్తలు పోతున్నారు అంటే ఎప్పటి నుంచిన్నారో వాళ్ళు ఇక్కడ కదా ఇక్కడి నుంచి పైకి పోతున్నారు అక్కడి నుంచి కిందికి వస్తున్నారు ఆయన పుట్టుకని చూడడానికి వరకు పరలోకంలో ఉన్నది సైన్యం అంతా దిగొచ్చింది ఎంత సైన్యమో నేను ఒకసారి కళ్ళు మూసుకొని చూస్తున్నా కోట్లాది కోట్లాది వెలుగు దగ్గదగ మెరుస్తున్న నక్షత్రం అందరూ వచ్చి సిరికింది వచ్చి ఎంత ధన్యత ఎంత ఆధిక్యత ఫస్ట్ టైం ఇన్ని వేల సంవత్సరాల నుంచి చూడలేని దేవుణ్ణి ఇప్పుడు చూడగలుగుతున్నాం కానీ ఎక్కడ పుట్టిండ్రు తొట్టిలో ఏం అది బర్రెలు తినే తౌడు తొట్టి అది మీ పిల్లల్ని మంచిగా ఉయ్యాల వేసినరు ఉయ్యాల బాగా ఆడినరు పాటలు పాడినరు జో జోలీ లాలీ పాటలు కదా ఆయనకి ఏమీ లేవు ఆయనకి ఏమీ లేవు ఎవడు ఆయనకి స్థలం ఇవ్వలేదు ఆమె ప్రసవేదన పడుతుంది ఎవరు ఆమెకు స్థలం ఇవ్వలే అంత కఠినంగా తయారవుతారా ఇస్తారు ప్రజలు వాళ్ళ గురించి చెప్పి నేను వ్యతిరేకంగా చెప్తున్నాడు చాలామంది బ్రదర్ నువ్వు వాళ్ళ గురించి ఎందుకు వ్యతిరేకంగా చెప్తావు బ్రదర్ వాళ్ళ గురించి కాదు వాళ్ళలో ఉన్న ఆత్మ గురించి వ్యతిరేకంగా చెప్తాను మనుషులకు మనం కొట్లాడేది శరంతంగా కొట్లాడేది మనం దురాత్మలతో కొట్లాడుతున్నాం వాళ్ళని పట్టి పిడుసిన దురాత్మల గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నా సైతాం గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కాబట్టి ఆయన పుట్టే సమయానికి ఎవడు ఇంట్లో ఇంత చోటి వలే ప్రసేద పడుతుంది సమయం వచ్చేసింది ఆ రోజుల హాస్పిటల్స్ లేవు ఇప్పుడు పరిగెత్తున్నారు పాపము ఆయన ప్రసవించాలంటే స్థలం లేకపోయింది సైతాను ఎంతగా అడ్డగించండి ఎస్ట్రం పుట్టడానికి ఆయన నీ లోకంలో పుట్టనియకుండా ఎంతగా వాడు ప్రయత్నం చేసిండ చంపనికి హెరోద్ ద్వారా చంపనికి చూసి కానీ చంపలేకపోయి రెండు రెండు సార్లు నెరవేరుతాడు బైబుల్ మనం చూస్తాం మోసే మోషన్ కూడా చంపని చూసి ఫరో కానీ చంపలేకపోయింది హేరో ఏసు చంపని చూసి బాలుడుగా ఉన్నప్పుడు చంపలేకపోయింది నిన్ను నన్ను కూడా ఎవ్వడు చంపలేరు ఎందుకో తెలుసా నేడు నేను నిన్ను కనియున్నానని ఎవరితో అన్నాడు దేవుడే తన కుమారుని గురించి అన్నాడు తన కుమారుడు నీ గురించి అటుండి నేడు నేను నిన్ను ని ఉన్నాను కాబట్టి నిన్ను ఎవ్వడు ముట్టలేడు ఏ హెరో ముట్టలేడు ఏ ఫర ముట్టలేడు తీర్మానించుకోండి అసలనే క్రిస్మస్ పండగ అంటే అది ఎట్లా తెలుసా నీ హృదయంలో ఏ స్ప్రో పుట్టకపోతే అది పండగ గానే కాదు ఎన్ని సంవత్సరాలు మీరు క్రిస్మస్ చేసుకోండి వేస్ట్ చూడండి ఆయన పుట్టుక ఎవరు గ్రహించగలిగినరు దూతలు ఎదురు చూసిండ్రు చివరికి చూడగలిగినారు మా జీవితం ధన్యమైపోయింది అనుకున్నారు కానీ ఈ రోజు ఎవరు చూడగలుగుతున్నారు పండగ చేసుకుంటారు పండగలు చేసుకుంటారు తింటారు తాగుతారు అంత బానే ఉంది కానీ ఏం లాభం ఆయనని చూడలేని స్థితిలో ఉన్నారు ఆయనని గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఆయనని గుర్తించలేని స్థితిలో ఉన్నారు ఎవరు గుర్తించగలిగారు చెప్పండి చాలా మంది ఏమంటారు సార్ ఒక అద్భుతం జరుగుతుంది ఎంత బాగుంటుంది వేరు ప్రార్థన చేస్తే కుప్పలు కుప్పలు పడితే ఎంత బాగుంటుంది వేరు ఇట్లా కోరుకుంటారు కదా సూచనలు కోరుకుంటారు చెడ్డతరం వారు సూచనలు కోరుతున్నారు అనడలేదు ఏసు ఎవరు ఆ చెడ్డతరం ఫార పరిసర గురించి మాట్లాడి నేను సేవా పరిచయలు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు సేవా పరిసర ఉన్న వాళ్ళకి సూచనలు కావాలంట యోనను గురించిన సూచనలు తప్ప మీకు ఇంకేదీ లేదు యోనా కంటే శ్రేష్ఠుడు మన ప్రభు యోనా కంటే శ్రేష్ఠుడు మన ప్రభు సొలోమోను సొలోమోను గురించి విని ఆ ఏం దేశం అది ఇథియోపియా ఇథియోపియా దేశం షీబా దేశం షీబా దేశం అంటే ఇథియోపియా ఈరోజు ఇథియోపియా దేశం ఆ దేశాలన్నీ ఉన్నాయి పాత నిబంధన కాలంలో ఉన్న పేర్ల దేశాలన్నీ ఈరోజు ఉన్నాయి షేబా దేశపు రాణి సొలమోన్ గురించి విని ఈయనకి ఇంకా జ్ఞానం ఉంది అని కండార చూడాలనేసి వచ్చింది వచ్చి చూసి గుర్తించింది ఎక్కడో ఏదో దేశంలో ఉన్న స్త్రీ వచ్చి ఈయన జ్ఞానాన్ని గుర్తించింది సొలమాని చూడండి కానీ ఎంతమంది గుర్తించారు ఆ కాలంలో గుర్తించారు ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోండి నిన్ను నన్ను కూడా ఎవరు గుర్తిస్తారు ఎవరు గుర్తించారు ఎందుకంటే చెడతరము కోరుకుంటుంది ఏంది చూడండి క్యాథలిక్ మతంలో ఒక దైవ జనరాలు ఉండేటిది కొన్ని సంవత్సరం వందల సంవత్సరాల క్రితం పేరు జోనా జోనాఫార్ జోనాఫార్ ఆమె పేరు జోన్ జోన్ ఇంగ్లీష్లో జాన్ అంటాం కదా నీ పేరు జాన్ కదా ఆడవాళ్ళకి జోన్ అంటారు అన్నట్టు ఆడవాళ్ళకి పేరు పెడితే జోన్ అంటారు మగవాళ్ళకి పేరు పెడితే జాన్ అంటారు కాబట్టి జాన్ స్త్రీ పేరు జోన్ అయితే జోన్ అనే ఒక యవనసరాలు మంచి భక్తి పర్రాలు ఆమె ప్రార్థన ఎట్లా ఉందంటే ఆమె కండ్లు మూసుకుంటే దర్శనాలు కలలు దేవుని దూతలను చూడడము దేవుని చూడడం పరలోకాన్ని చూడడం అటువంటి స్థితికి ఎదిగిపోయింది ఆమె ప్రార్థన జీవితంలో మనమేమో ఇంకా ఇక్కడ ఇక్కడ కొట్టుకుంటున్నాం ఏం తిందామా ఏం తాగుదామా ఏం అదే కొట్టుకుంటా ఉన్నాం కానీ వాళ్ళు ఆ స్త్రీ దర్శనాలు చూస్తుంది నాలుగు మూడు నాలుగు వందల సంవత్సరాల టైం అయితే క్యాథలిక్ మతస్థులు యాజకులు ఆమెని ఇమే ఈమె మంత్రసాని మంత్రగట్టే అని ఆమెని దానికి కట్టేసి అగ్నిపెట్టి కాల్ చేశారు ఆమె ఆమెను చంపేశారు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు తెలుసుకొని అయ్యో మేము ఎంత తప్పు పని చేస్తేమే ఒక గొప్ప దైవ జన్మాల్ని చంపితేమే అని ఆమెకి ఈరోజు పెద్ద స్టాచ్యూ పెట్టి దండలేసి పెద్ద మందిరాలు కడితే ఏమైనా అర్థం ఉందా మతపరమైన జీవితం అట్లా గుర్తించదు అది ఏసులోనే గుర్తించలేదు ప్రవక్తలని గుర్తించలేదు రాళ్లతో చంపేది మీరు మీ ప్రవక్తలని రాళ్లతో చంపి ఈరోజు సమాధి చేసి సమాధికి పెయింట్ వేసి దానికి పూలేస్తారా మీ తాతలు మీ తండ్రులు ప్రవక్తలను చంపిండ్రు చంపి సుమ్మా సమాధి చేస్తే మీరు పోయి ఆ సమాధికి పెయింట్ చేస్తున్నారా అంటే ఎంతో భక్తులు ఈ ప్రవక్తలు అని మీ తండ్రుల గురుద మీకుంది దానికి పెయింట్ చేస్తున్నారంటే ఏది మీరు గుర్తు చేస్తారు మీరు చెప్పుకుంటారేమో నిం చూడు ఎంత జాగ్రత్తగా వీటికి పెయింట్ చేసి ఎంత మర్యాద చూపిస్తున్నాం కానీ మీ తండ్రుల పనులన్నీ మీరు నిర్వర్తిస్తున్నారు చెడ్డతరం ఈ లోకం అంత చెటగా తయారైపోయింది ఎవరికి కూడా ప్రేమ లేదు స్వార్థము ధనాపేక్షత కూడింది అంత చీకటి ఎక్కడ చూసిన చెడు ప్రవర్తనలు చెడు తలంపులు చెడు అలవాట్లు హృదయం అంత భయంకరమైన రోగంతో నిండి ఉంది మనిషి జీవితం అందుకే చూడండి ఈ దేశము నేను ఎందుకు మీకు అది ఎక్కడ వెళ్ళిపోయింది అది తెలుసు ఈ దేశము భారతదేశము నైన్టీన్ ఫార్టీ సెవెన్లో తయారు చేశారు కానీ నైన్టీన్ ఫార్టీ ముందు ఇది ఒక పెద్ద ఖండం భరత ఖండం అనేట అంటే ఈ ఖండంలో ఎన్నో దేశాలు ఉండేవి అనే రాజు దీన్ని పరిపాలించాడు కాబట్టి భరతఖండం అన్నారు ఆయన కంటే ముందు కొన్ని వేల సంవత్సరాల వేదాలు మన ప్రభు గురించి ఘోషిస్తాయి ఎంతమంది చేస్తారు హిందుస్కి హిందూస్తి ఎంతమంది చేస్తారు చెప్పండి హిందూస్ నేను కొన్ని మీకు చూపించాలని ఆశపడతాను ఎందుకంటే మీరు విన్నయ్యే వాక్యాలు కానీ పురాణ గాథాలలో పురాణ కథలంటే వేదాలలో యేసు ప్రభు గురించి ఆయన పుట్టుక గురించి అంత తేటగా రాసి పెడితే ఈ దేశస్తులో ఎందుకు దానికి గుర్తించలేదు నేను చెప్తున్నాను ఎవడు గుర్తిస్తలేడు నేను పూజలతో అడిగినా ఈ శ్లోకాలు నేను వాళ్ళకి చెప్పిన ఈ శ్లోకం ఇట్లా చెప్తుంది కదా సంస్కృత భాషలో మరి ఎందుకు మీరు యేసుప్రభుని దాచిపెట్టిండ్రు ఈ లోకానికి ఎందుకు చెప్పాలి మీరు కొన్ని లక్షల ప్రజలన్నీ మోసం చేసిరు లోకంలో వాళ్ళకి జీవం దేవుణ్ణి చూపించకుండా వాళ్ళని మీరు ఎందుకు మభ్య పెట్టినరు అంటే సార్ వదిలేండి సార్ ఇవన్నీ బ్రతుకుదేరు కొరకు మేము దాన్ని దాచేయాల్సి వచ్చింది సార్ యేసుప్రభు దేవుడని చెప్తే టెంపుల్ కూడా వస్తాడా సార్ వీటిని కూడా పూజిస్తాడా మాకు వస్తాయా డబ్బులు మేము ఎట్లా బ్రతకాలా ఆహా నీ బ్రతుకు తెరువు కొరకు నువ్వు సత్యాన్ని అమ్ముకున్నావు అన్నట్టు ఈ దినము ప్రపంచంలో జరుగుతుంది అదే వేదాలలో ఆయన గురించి రాయబడింది నేను ఒకటి చూపిస్తున్న భవిష్య పురాణం అందులో ఆయన పేరు చాలా తేటగా రాయబడింది యేష్ పరప్త నిత్య శుద్ధ శివకారి ఈషా మసి ఇతి చా మాం నామ ప్రతిష్టం అది శ్లోకం దాని అర్థం ఏంది దేవుడు ఎంతో పరిశుద్ధుడు జాలిగలవాడు గలవాడు రక్షణనిచ్చేవాడు ఆయన నీ హృదయంలో నివసిస్తాను నివ నివసించాలనుకుంటున్నాడు అతని పేరు ఈషా మసి సంస్కృత శ్లోకంలో ఈషా మసి అనే పేరుంది దాన్ని దాచిపెట్టినరు చెప్పకుండా అదే రీతిగా ఆయన పుట్టుక ఒక కన్యక గర్వం ధరిస్తుందని వేదంలో రాయిస్ పెట్టిండ్రు అథర్వ వేద సూక్తి పదమూడు మూడవ చరణం వచనము నాలుగవ చరణం చాలా తేటగా రాయబడింది ఏమని రాయబడింది చూడండి కుమారు లోకో అజిష్ పుత్ర నావార్తర దాని అర్థం ఏం చూడండి కుమారుడు కన్యక ఒక కుమారుణ్ణి ఈ లోకానికి తీసు కని తీసుకొని వస్తుంది అతను అందరికంటే సర్వోన్నతుడు ఋగ్వేద మూడు వందల యాభై ఐదవ చాప్టర్ మొదటి వచనం లేము ఆయన గోర్ ఆవుల శాలలో పుడతాడు అనుంది ఋగ్వేదంలో ఆవుల శాలలో పుడతాడు అనుంది ఎవరన్నా పుట్టిండ్రా ఎవరు పుట్టలేదు తప్ప ఎవరు పుట్టలేదు భవిష్య మహాపురాణం చాప్టర్ 3 ఆ బుక్ థర్డ్ చాప్టర్ థర్టీ ఫోర్త్ అంటే మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం భవిష్యపురాణంలో ఏం రాయబడించాడు మహాపురాణంలో ఈశపుత్రం చామం ఇది కుమారే గర్భ సమహ సమ సమ సాహవం అహం ఈస మిహ నామా దీని అర్థమైంది నేను దేవుని కుమారుణ్ణి కన్యాక గర్భంలో జన్మించిన వాడును నా పేరు ఈసా మసి సంస్కృత శ్లోకంలో అట్లా రాయబడింది అర్థమవుతుందా చెప్పండి ఎవరి దేవుడినా ఎవరి దేవుడినా పాశ్చాత్య దేవుడా పాశ్వ దేశంలో పుట్టిండా మసీ అంటుంది అంటే సంస్కృతం కదా హిందీ పదం ైబుల్ చెప్తుంది మత మొదటది మీరు ఒకటి వశయంలో ఆమె శిశు మగ ప్రసవించును అతనికి యేసు అని పేరు పెట్టబడును ఎందుకు అతను ఈ ప్రజల పాపంలో నుంచి వారిని రక్షించును అన్న వాక్యం అక్కడ తెలుసు మనకి చూడండి ఇప్పుడు వేదనలో రాయబడ్డ విషయాలు చెప్తున్నా ప్రజపతి దేవై ఆత్మానం యజ్ఞం కృతవ ప్రయశ్చిత దీని అర్థం ఏం చెప్పండి దేవుడు తనంతట తానే మన కొరకు తన జీవితాన్ని మన పాపముల నితమై బలియాగంగా సమర్పించుకుంటాడు దేవుడు తనంతట తానే ఎక్కడ లేదు అట్లా ఎక్కడ లేదే ఒక్క బైబుల్ అనే ఉంది యజ్ఞవే భవిష్యత్ నాభి అంటే త్యాగము లేకుండా ఈ లోకానికి లోక కళ్యాణము లేదు బైబిల్ ఉంది సృష్టికర్తనే తన జీవితాన్ని త్యాగం చేయకపోతే ఈ లోకానికి రక్షణ లేదు అని తేటగా రాయబడింది సర్వ పాప పరిహో రక్త ప్రోక్ష నామ వాస్యం తాడ్రకథం పరమాత్మ పుణ్యదాన బలియాగం ఇదొక శ్లోకం పాప బలి అంటే రక్త ప్రోక్షణ లేందే పాపరిహారణ లేదు దేవుడి రక్తమే దేవుడు తనంతానే తన రక్తాని మన కొరకు సంబిస్తేనే కానీ మనకి రక్షణ రాదు ప్రజాపతిర్ యజ్ఞ దేవుడు తనంతట తానే మనకి బలిగా అర్పించబడలా అప్పుడే ఈ లోకానికి కళ్యాణం ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఎందుకు ఈ లోకస్తులకి ఈ దేశస్తులకి ఇది రహస్యంగా పెట్టిరు ఎందుకు మోసం చేసిరు చూడండి నా కర్మ అంటే నువ్వు ఏం పని చేసిన నా మనుష్ తనయిర్న ధనస్థ పాసవ్య కైవల్యం లాభద మార్త్యహ అంటే అర్థమేంది నీవు ఎన్ని స్నానాలు చేసినా ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా ఎన్ని దాన చేసినా నీ పాపములు పోవు అని వేదం ఘోషిస్తుంది నీ పాపములు పోవు ఈరోజు అందరి చేస్తుంది ఏంటి స్నానాలు చేసుకుంటారు నోములు నోస్తారు వ్రతాలు చేస్తారు అన్ని చేస్తారు కానీ వేదం చెప్తుంది నువ్వు ఏమన్నా చేయి నీ పాపాలు బావు ఏం చేసినా నీ పాపాలు బావు ఎప్పుడు పోతే చూడండి యజ్ఞ అవధి తస్యఛాయతే అంటే అన్నిటికంటే శ్రేష్టమైనది ఆ యొక్క యజ్ఞం ఏదైనా యజ్ఞం సృష్టికర్త తన ప్రాణాన్ని త్యాగం చేయడమే అసలైన యజ్ఞం అని ఈ వాక్యం చెప్తుంది కాబట్టి ఏ గురించి మనకు తెలుసు ఋగ్వేదం పదవ స్కందము లేక ఏమంటాం దాన్ని తొంభైవ వచనము ఏడవ పదం అనుకుంటే పురుష సూక్త అన్న గ్రంథంలో ఇది రాయబడింది ఏంటంటే ఈ బలి అర్పణ ఎవరైతే బలిగా అర్పించబడుతుంటారో వారి తలకి ముళ్ళ తీగ ఒకటి చుట్టాలా అని అక్కడ వేదంలో ఎవరికైనా ఉండరా అట్లా ఎవరికైనా చుట్టిరా చరిత్రలో ఏ పుస్తకం నాకు కనిపిస్తుంది మీకు బైబిల్ తప్ప ఎక్కడ కనిపించదు కదా బైబుల తప్ప ఎక్కడ కానీ వేదాలలో కొన్ని వేల సమస్యల క్రితమే ఉంది తర్వాత మనకు తెలుసు బైబిల్లో మనం చూస్తాం మార్గసు ఆయన ఆయనకి ముళ్ళ కిరీటం ఒకటి పెట్టినరు పెట్టి దాన్ని ఇట్లా ఒత్తి కట్టెతో కొడతారు తల మీద ఆ ముళ్ళు దిగేటట్లు ఆయన అంతగా శ్రమ పెట్టినట్టు మనం చూస్తాం యజుర్వేద ముప్పై ఒకటవ అధ్యాయం ఏముందంటే తను మరణించకముందు ముందు తనకొక చిరక చేదు చిరకని త్రావని త్రావణించి వేదంలో ఉంది కానీ తాగలేదు మనకు తెలుసు మనకు తెలుసు ఆయన తాగలేదు అనిషి సామవేద పార్ట్ టూలో ఏముందంటే తాండియా మహాబ్రాహ్మణం ఆ పుస్తకంలో దేవుడు ఈ లోకానికి పరిపాలించేవాడు ఈ లోకస్ని పరిపాలించేవాడు తన శరీరాన్ని తాను బలియాగంగా ఆర్పిస్తాడు ఆ రీతిగా అర్పించడం వలన మనుషుల యొక్క పాపములు క్షమింపబడతాయి అని రాయబడింది మనకు తెలుసు ఆయన రక్తం ద్వారానే ఆయన రక్తం కార్చడం ద్వారానే మన పాపములు అన్నీ క్షమింపబడ్డాయి మనకు అక్కడ రాయబడింది తర్వాత ఆయన ఎట్లా చనిపోయిన చూడండి బృహదారణ్య ఉపనిషద్దు మూడు తొమ్మిది ఇరవై ఎనిమిదవ వర్షంలో అతన్ని చేతులకి కాళ్ళకి కట్టేసి దీనికి కట్టేసి అక్కడ ఉంది ఒక చెట్టు కొమ్మకి కట్టేసి తర్వాత అతను మరణించినాక ఇతరేయ బ్రాహ్మణం అనే పుస్తకంలో రాయబడింది ఏంటంటే ఆయన బట్టలని వాళ్ళు చీట్లు వేసి పంచుకోవడం అందుకే ఎక్కడ ఇవి ఎక్కడన్నా జరిగినాయా చరిత్రలో బైబుల్ తప్ప ఎక్కడా కనిపించిందా ఆయన చనిపోయినప్పుడు ఆయన బట్టలు వాళ్ళు పంచుకున్నారు లేదా నాలుగు చీట్లు వేసి చూడండి యేసు ప్రభుత్వ పుట్టుక గురించి ఆయన జీవన విధానం గురించి ఆయన మరణం గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితము మన పురాణ గాథలను రాస్తే మన దేశలకి అవి చెప్పకుండా మోసగించారు ఎంతమంది నశించిపోయినారు కోట్లాక్కలదు ఏ పాశ్చాత్య బయట దేశపు దేవుడు అని మళ్ళా మోసం చేశారు ఆయన పుట్టింది ఏషియాలో ఆసియా ఖండంలో పుట్టింది ఆయన అమెరికాలో కాదు యూరోప్లో కాదు పుట్టింది ఆయన ఆయన పుట్టింది ఆసియా ఖండం మనమున్న ఖండం మన వేదాలు ఆయన గురించి అంతగా ఘోషిస్తుంటే మనము కాకుండా వాళ్ళు తెలివిగల అమెరికన్స్ యూరోపియన్స్ మరి తెలివి గలదు వీళ్ళు పిచ్చోళ్ళు ఇలా తెలియదు వాళ్ళు స్వీకరించారు ఆ ఫస్ట్ మనం స్వీకరించాలి కదా కానీ మోసం కావడం వలన మన ప్రభువుని మనకి పరిచయం చేయలేదు కానీ చూడండి ఆయనని వాళ్ళు తెలుసుకొని కూడా బయలుపరచలేదు మనం తెలుసుకున్నాం మనకి ఎట్లా బయలుపరచుకుండా దేవుడు ఒక తరం వాళ్ళకి ఇవన్నీ బయలుపరచబడతాయి అర్థమవుతుందా ఒక తరం వాళ్ళు మాయమైపోతారు యవనస్తులు ప్రకటించడం స్టార్ట్ అయిపోతుంది త్వరలో యంగ్ పీపుల్ యవనస్తులు గంభీరంగా వాక్యాలు చెప్తారు ఇక మీరు మీరు చూడబోతున్నారు విశేషమైన అద్భుతాలు చేస్తారు ముస్లాలు అంతా మాయం మాయం మాయం మాయం మాయం ఎందుకు మాయం నువ్వు చావనే చావరాడు కదా ఎందుకు మా అయిపోతారు ఇంతకాలం చెప్పంత అప్పుడెప్పుడో చెప్తారా వాళ్ళు రహస్య గదిలకు పోయి ప్రార్థన చేసి ఎన్నో సమాచారాలు అయింది ప్రభుని రుచి చూడని వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారు ప్రభు గురించి ముస్లాం వచ్చే చెప్తారు ప్రభుని చూడని వారు ఎట్లా చెప్పగలరు ఆయన జీవంగలో దేవుడు అందుకు ఆయన వేదాలలో చూడకపోతే బైబుల్లో చూడకపోతే ఉంది కురాన్ సురా మూడవ అధ్యాయము అల్ ఇమ్రాన్లో తర్వాత పంతొమ్మిదవ చాప్టర్ మిరియం కురాన్లో ఉంది ఆయన ఆయన పుట్టుక గురించి అక్కడ ఏముంది అంటే రుహ్ అది ఎక్కడ నేను మర్చిపోయాను Jesus is Allah's word which he cast into Mary and the spirit from him. Start with Uhuru's word. The state Chillers mantra. The Jerusalem. The state Right there. The God's book. The material обс provider. The點 navy Pictou's word which he cast into Mary and the spirit from Him. ఆయన దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క వాక్కు అంత అధిక్యత మహమ్మది గుడి ఇవ్వలేదు బై కుర ఏసుప్రభు బాల్యంగా ఉన్నప్పుడు ఆయన మట్టితోని ఒక పక్షిని తయారు చేసినట్టు రాసినట్టు కురలా నేను చదివిన కూడా చెప్తున్నాను ఇవన్నీ మీరు చదవమని నేను టైం వేస్ట్ చేసుకోకండి మీరు చేయాల్సింది ఒకటే ఉంది అది నేను చూపిస్తున్నాను మీకు ప్రతిరోజు రెండు గంటలు ప్రార్థన చేయండి పొద్దున సాయంత్రం మూడు గంటలైతే మూడు గంటలు నాలుగు గంటలయితే నాలుగు గంటలు నేను నా అనుభవాలు చెప్తున్నాను నేను స్టార్టింగ్ లో 45 ఫైవ్ మినిట్స్ చేసిన కొన్ని నెలల క్రితం అది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది నాకు తెలుసే లేదు వన్ అండ్ అవర్ నేను మోకాల మీదు నా వన్ అండ్ హాఫ్ అవర్ మోకల మీదున ఇప్పుడు అన్ని వింత వింత కనిపిస్తున్నాయి నా నేను చెప్పాను ఇప్పుడు చెప్తే మీరు లైట్ తీసుకుంటారు నేను చెప్పాను మీకు ఆశ కలగాల నేను కూడా చూడాలని వింత వింత జీవులు కనిపిస్తున్నాయి తర్వాత ప్రేయర్స్ కి విజయం వస్తుంది నేను చూస్తున్నా చాలా క్విక్గా ప్రేయర్స్ వస్తున్నాయి రిజల్స్తున్నాయి ఎంత పెద్ద ఆటంకాలైనా సులువుగా బయటకు వచ్చేస్తున్నాయి గంట నర నాన్ స్టాప్ భాషల్లో ప్రార్థన చేస్తే పవర్ నేను చెప్తున్నాను ఎవరెవరో కనిపిస్తున్నారు నాకు ప్రేయర్లు కళ్ళ నేను నాకు నా కళలో ప్రార్థనలు చేస్తున్నాను ఎవరో ఒక యవన స్త్రీ ఒక యోన స్త్రీకి ఎంతకాలం పోయి ప్రార్థన చేస్తే పడిపోయింది కాదుసేపు ధీరంగా పడిపోయింది తర్వాత ఒక ఫామ్ వచ్చింది దాన్ని చిత్రవద్ద చేస్తే అంటే నేను ఎప్పుడు నా నేను నా కళలో ఎప్పుడు పాములు చెప్పినట్టు నాకు రాలేదు అసలు పాములే రావు నా కళలో నా కళలో పాములే రావు ఫస్ట్ టైం నేను దాన్ని భయంకరంగా తగ్గట్టించర్థమవుతుందా కాబట్టి సాయితానికి కూడా ఇప్పుడు గజగజ పడుకుతాడు ఎందుకంటే వాడు నిరాశ బయలుపరచలే దేవుడు నాకు నాకు దాని తర్వాత మీకు బయలుపరిచేసిన ఒక వ్యక్తి ద్వారానే దేవుడు బయలుపరచుకుంటాడు నీ బాధ్యత ఏం తెలుసు యేసు రవిని గుర్తించడం నేర్చుకోండి ఉత్తగా ప్రార్థన కాదు యేసు ప్రభుని గుర్తించాల ఎవరు గుర్తించని విధానంగా దూతలు ఎట్లా గుర్తించరు ఎక్కడ పుడుచాడు పలాని ప్లేస్ అనేసి తర్వాత జ్ఞానులకు చెప్పిండు గొల్లకి చెప్పిండు జ్ఞానులు చూడగలిగిన తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన చూసి మొక్కిండ్రా లేదా గొల్లలు గొల్లలకి బయలుపరుచుకున్నాడు నీకు ఆశ ఉండాలి చూడాలనేసి యేసు వాళ్ళు చూసిండ్రు నీకు ఆశ ఉండాల చూడాలనేసి ఇంకెంతమంది చూసారు చెప్పండి జకరియా ఎలిజబెత్ సుమయోను చూసినరా లేదా వేసుకుని చూసినారు ఈయన సృష్టికర్త రక్షకుడు చూడగలిగారు కళ్ళతో క్రిస్మస్ పండుగ రోజు చూలేని స్థితిలో ఉన్నారు ఈరోజు చర్చ్ ఆయన పుట్టుకని ఈ కళ్ళతో చూలేని ఉంది క్రైస్తవ జీవితం ఈరోజు ఎందుకో తెలుసా టైం పాస్ ఎంటర్టైన్మెంట్ జబర్దస్త్ వాళ్ళకు కావాల్సింది అదే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ నవ్వాలా హాస్యము చులకన ఎవరికి సీరియస్ గా మోకళ్ళ నుండి ప్రార్థన చేసే ఆశ లేదు ఇవ్వచ్చు నేను నేరం మోపతలేదు నేను కలర్ చూసిన వాటి నేను చెప్పాను కూడా ఓ ఎందుకు చూసినావు బ్రదర్ నువ్వు అందే చెప్పాను పాస్టర్సే ప్రార్థన చేస్తలేదు అపవిత్రమైన జీవితంలో పడిపోయారు పాపం వాళ్ళు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది నాకు ఎవరంటే భయం తెలుసా నేను ఏం ఏ మనిషికి నేను భయపడాను యాక్చువల్గా ఉద్యోగం పైన పట్టించుకోను నేను నా తిన తినకుండా పట్టించుకో ఎందుకంటే నేను తినేది ఒకటే ఒకటే చపాతి తింటాను ఈ రోజు కూడా బ్రదర్ ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాను ఈ వాక్యం ఈ రోజు కూడా నేను ఒకటే చపాతి తింట అయినా ఇగో ఎట్లున్నాను గట్టిగా లేదా ఒకటే చపాతి తిన్నా గట్టిగా మనుషుడు వట్టే వాళ్ళనే జీవించనుంది వాక్యం కాబట్టి కానీ నేను చెప్తున్నా చూడండి మీ పరిచర్య నేను ఎక్కడ చెప్తున్నా పాయింట్ ఏ పాయింట్ చెప్తున్నా వరకు ఎవరు చెప్పగలరు నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నాను ఆయన బయలుపరుచుకుంటున్నాడు కరెక్టే ఏ విషయం ఎక్కడ ఆగింద వాక్యం ప్రార్థన లేవు అపవిత్రమైన జీవితం వ్యభిచారం మోసము ధన వ్యామోహం శరీర కోరికలు తీర్చుకుంటే సేవ సర్పంలో తేళ్ళు అంత భయంకరంగా తయారైపోయినాయి మనుషులను ఏం నడిపిస్తారు అంత అపవిత్రంగా ఉండే పాస్టర్స్ మనుషులు ఏం నడిపిస్తారు నాకు చాలా దొరికినాయి కేసెస్ పాపంలో పడిపోయిన పాస్టర్స్ పాపంలో పడిపోయిన సేవకులు వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేయాల్సి వచ్చింది అది ఎటువంటి ఆత్మ అంటే చాలా భయంకరమైన ఆత్మ అది అది సెకండ్ లెవెల్ ఆత్మ సైతాను ఆత్మలు ఇట్లుంటాయి లెవెల్స్ రెండవ లెవెల్లో ఉండే ఆత్మలు చాలా డేంజర్ ఆత్మ అవి పాస్టర్ ని బట్టినాయి ఫినిష్ పాస్టర్ సేవ అందుకే నువ్వు నీ శరణాన్ని నలుగగొట్టుకోవాలా ఎట్లా నలగొట్టుకోవాలా తెలుసా కుమ్మరి కాళ్ళ కింద మట్టి తొక్కబడ్డట్లు నువ్వు తొక్కబడాలా నీకు సిద్ధమా నువ్వు రెడీగున్నావా నేను చెప్తే పాస్టర్స్ రెడీగలేరు సేవకులు రెడీగలేరు శ్రమల గుండా పోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేవు సుఖాన్ని కోరుకుంది ఏషావు జీవితం అది చివరి వరకు శ్రమను అనుభవించిడు ఆయన మరణించేంతరకు శ్రమను అనుభవించాడు కానీ శ్రమల గుండా కూడా సంతోషం అనుభవించగలిగిండు పిల్లల్ని అనగలిగిండు పన్నెండు మంది పిల్లలు ఆయనకి మంది పిల్లలు ఆయనకి మనమల్లని చూడగలిగిండు ఆయన దేవదూతతో కొట్లాడినా లేదా చెప్పండి నువ్వు దేవదూతతోని కొట్లాడగలవు నీకు ఆ శక్తినిచ్చిడు దేవుడు తెలుగులాడి రాత్రి అంతా కొట్లాడిడు నిన్ను పోని అని నేను పట్టుకున్నాడు అంతే నువ్వు చెప్పండి నువ్వు పడుకోగలవా పట్టుకోలేరా రాత్రి అంతా పట్టుకోగలరా రాత్రి అంతా ప్రార్థన చేయగలరా చెప్పండి చూసాండరా మీరు మంచిగా చికెన్ బిర్యానీ తినేసి పెరుగు మంచి వేసుకొని తిని గురకలు కొట్టాలా నాకేందో ఒక సమస్య నేను ఎక్కడైనా నా పక్కన పడుకలు గురకలు నాకు రావు గురకలు నాకు గురక్కలు రావు కానీ నా పక్కన పడుకులు గురకలు ఇక నా పరిస్థితి ఏంది ప్రార్థన చేసుకోమని రాత్రి నేను ప్రార్థన చేసుకోగలను ఎప్పుడూ గురక ఆగుతుందని చూస్తాను ఎలా కదా అవైతే వాళ్ళు చెప్తారు కదా గురకలని దానికి పేరు పెడతారు గురకలకి ఇది ఈ గురకా అది ఆ పేరు పెడతారు ఏమో పేరు లేదు ఏం చెప్తారు తెలుసు అందరికి ఒకటి ఇది లారీ అనేది పెడతారు కదా లారీ సౌండ్ ఇది ఇది కార్ సౌండ్ టర్పో టర్పో ఇది ఇది టర్బో పండి అంటారు అయితే కొందరు టర్బో పండి దగ్గర బండిపాలంటే భయపడతారు సరే నేను ఎక్కడైనా పండుకుంటాను మేలుకొస్తే ప్రార్థం చేసుకుంటాను ప్రతి క్షణము సైతానికి నేను అవకాశం ఇవ్వద్దు అర్థం చేసుకోండి వాడికి అవకాశం ఇవ్వద్ది నీకు ఐదు గంటలకు మేలుకొస్తే లేసే అలా వాష్రూమ్ పోతావు టాయిలెట్ పోతావు వచ్చి మళ్ళా పండుకుంటావా పండుకోవద్దు పండుకుంటే విగ్రహార్ధన నేను ఎట్లుంటే వాక్యం ఎవరు మెలుకొచ్చినాక పండుకుంటే అది విగ్రహారాధన అంటే కష్టం కదా అంటే చెప్తే ఎక్కడ వాక్యం అంటారు సుఖానుభవం విగ్రహానందనే కదా సుఖానుభవం విగ్రహానందనే ఒక పూటి కూటి కొరకు తన జ్యేష్ఠ హత్తుకుని అమ్ముకున్న అమ్ముకుని భ్రష్టు అయిన యేష మీ మధ్యలో ఉంటాడేమో చూసుకోండి అన్నాడు అంత భయంకరమైన డైలాగు నేను భరించలేను అమ్మో ఈ డైలాగ్ నాకు వద్దు నేను నేను అందుకే మీకు విషయం చెప్పాలనా కొంచెం కష్టం చెప్పాలా మీ భర్తలు తిప్పుకుంటారు బ్రదర్ వచ్చి చెప్పిపోయి ఏది రుచికి అలవాటు పడకండి ఏది రుచిగా ఉండకండి రుచిరా మొత్తం రుచిగా నాలుకకి రుచి అలవాటు చేస్తేనే ప్రాబ్లం మీకు నేను చెప్తున్నా నాలుకెకి రుచి తగిలింది అనుకోండి బాగా తింటారు బాగా తింటే బాగా నిద్రపోతారు యేసు గుర్తుకు రాడు కాబట్టి కొంచెం కొంచెం కొంచెం కారం ఎక్కువ వేసేయండి ఉప్పు ఏం కాదు నేను గ్యారంటీ ఇస్తాను మీరు ఉప్పు ఎక్కువేయండి ఎవరికి బీపీ రాదు గ్యారెంటీ ఇస్తా ఎందుకంటే నాకు తెలుసు బీపీ ఉప్పు తినడం వల్ల బీపీ రాదని నాకు తెలుసు వాళ్ళు మోసం చేస్తారా డాక్టర్లు ఏ సాల్ట్ తిన్నా ఉప్పు బీపీ రాదు నేను గ్యారెంటీ ఇస్తాను బీపీ ఎందుకు వస్తుందో నాకు తెలుసు మీరు స్పెషల్గా తెచ్చుకొని ముందు తింటారా అచ్చా ఒరిస్సాలో ఉప్పు తిన్నారు బ్రదర్ ఉప్పు కారం తినారు ఒరిస్సాలో అందుకు మీకు అంత సాల్ట్ అంత సప్ప సప్పగా ఉంటాయి కానీ అవే టేస్ట్ బ్రదర్ ఎక్కడ పోతే ఆ టేస్ట్కు అలవాటు పడాలా మనకు అర్థమైందా కష్టం తినాలి ఎందుకంటే ఒక సిస్టర్ ఉండే మన మధ్యలో ప్రేయర్కి ఈరోజు రాలేదు సిస్టర్ ఆ పేరు నేను చెప్పాలి ఆ సిస్టర్ ఒక బ్రదర్ ఏం తినబుద్ధి కావట్లేదు బ్రదర్ అసలు నాలుకైకి రుచినే లేదే బ్రదర్ అంటే నువ్వు ఎంతో ఆశ్రయింపబడ్డ చేస్తారు నీ నాలుకైకి రుచి లేదంటే నువ్వు చాలా ఆశ్రయింపబడ్డదాను ఎందుక తెలుసా నువ్వు ఉపాసం ఉండొచ్చు మంచి ప్రార్థన చేసుకోవచ్చు ఉపాస ప్రార్థనలో చాలా పవర్ ఉంటుంది చాలా పవర్ ఉంటుంది దేవదాలు దిగొచ్చేస్తారు నీ ఉపాస ప్రార్థన వచ్చి నీ ప్రార్థనలు అన్నీ తీసుకొని అక్కడి నుంచి కార్యలు చేస్తారు నీ నీ ఇక్కడ ప్రాబ్లం ఉందా ఆ దేవతలు ఏం చేస్తారు అసలు నువ్వు ఉపాస ప్రార్థన అంటే నేను డైరెక్ట్ అక్కడ తీసుకపోయి అక్కడ ఆప్రెషన్ చేసి ఇది పంపిస్తారు మీరు నమ్ముతూరా అనుమానిస్తుండ్రా చూసిన ఆ సాక్షి అరుగుతాయితే ఏం ప్రాబ్లం ఉంది చెప్పు ఉపాస ప్రార్థన చెయ్యి అక్కడ తీసుకుపోతారు దేవతలతో నేను లేపుకొని పోతారు ఆడికి ఉంది వాక్యం తీసుకుపోయి అక్కడ ఆ హాస్పిటల్లో సర్జరీ చేస్తారు ఇక్కడ కాదు ఇక్కడ సర్జరీ చేస్తే అనుమానం బయటకు వస్తావా లేదా అని అక్కడ చేసి పర్ఫెక్ట్ అవయవాలు పెట్టి పంపిస్తారు వాపస్ని నేను చెప్పేది నమ్మండి అర్థమవుతుందా కాబట్టి దేవుడు మీ జీవితంలో విశేషమైన ఒక్కసారి ఆయనను గుర్తించండి నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తాను పది నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాను నేను పది నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాను బ్రదర్ పది నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాను ఫైవ్ కాబట్ చూడండి వాళ్ళ మత గ్రంథాలలో ఏసుప్ర గురించి రాస్తే వాళ్ళు గుర్తించలేదు నువ్వు నేను గుర్తించగలిగిన వేసుప్రవని అర్థమవుతుందా మా ముత్తాతలు ముత్తాతలు గుర్తించలే వాళ్ళు పక్క మంత్రగాండ్లు వాళ్ళు గుర్తించలేదు కానీ ఒక్క తాత గుర్తించండు ఆయన పిల్లలం ఆశ్రయిపబడతామా లేదా దేవుడు ఆశ్రయిస్తాడు తప్పగా ఆశ్రయిస్తాడు నువ్వు పరిశుద్ధంగా నేను కండిషన్ చెప్తున్నా ఇప్పుడు మీకు మీ సేవా జీవితంలో విశేషమైన కార్యం జరగాల దయాలి గజగజ వనికి నువ్వు రాకముందే పరిగెత్తిపోవాలా దయ్యాలు నా అనుభవం నేను చెప్తున్నా నేను ఒక ఇంటిపైన దయ నేను జస్ట్ చెప్పులు ఇప్పుతున్నా ట ఎట్లా సాధ్యం చెప్పండి నా దగ్గర అంత స్పెషల్ పవర్ ఉందనుకుంటున్నారా మీరు ఎంత ఎంతగా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే దయ్యాలు అంతా గజగజ వణుకుతాయి ఎందుకంటే అవి అపవిత్ర ఆత్మలు అవి అపవిత్రమైనవి నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు పవిత్రంగా ఉన్నావు నువ్వు నిష్కలంకంగా ఉన్నావు నీలో పాపం లేదు నీ కంటి చూపులో మోహపు చూపు లేదు నువ్వు ఎవరి స్త్రీని చూడగలవు చూడలేవు నువ్వు బిడ్డలు వాళ్ళు నీ బిడ్డలు వాళ్ళు నువ్వు ఎట చూడగలవు పరాయ స్త్రీని చూడలేవు నువ్వు సేవ జీవితంలో ఈ అపవిత్రత ఉంది అందుక కారాలు జరుగుతలేవు అన్ని రోగాలు చర్చలన్నీ ఎందుకున్నాయి అపవిత్రత జమైంది చర్చలో దాని నుంచి నువ్వు బయటికి రావాలా గల్కి రాసిన పత్రిక ఐదో ఉంది మంత్రగానులు త్రాగుబోతులు తిండి బోతులు పరలోకానికి అనర్హులన్నీ మరి నీకు తెలిసినప్పుడు నువ్వు ఎట్లా నీ చరీరాన్ని అపవిత్రపరచుకుంటావు ఐదు సంవత్సరాలు త్రాగిన వాడికి లివర్ ఖచ్చితంగా చెడిపోతుంది లివర్ కి వేరే విధానమే లేదు ట్రీట్మెంట్ ఏ మంది లివర్ తయారు మంచిగా ఆ ఒక్క అవయవమే నూట మో కంటే మించిన పనులు చేస్తుంది శరీరంలో ఆ ఒక్క అవయవమే వంద కంటే మించి ఇప్పుడు గుండె రక్తం కొడుతుంది అంతే ప్యూర్ బ్లడ్ని ఇంప్యూర్ బ్లడ్ని పైకి కిందకి తీస్తూ ఉంటుంది ఊపిరితిత్తులు గాలి బీల్చుకుంటే వాపుతుంది గాలి బీల్చుకుంటే వదులుతుంది అంతే కిడ్నీస్ ఏం చేస్తాయి కాలుష్యాన్ని బయటికి పంపించేస్తుంటుంది బా బ్లడ్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది కాలేయం తిత్తి ఏమంటారు దాన్ని కాలేయం పాక్కనంటుంది లివర్ పాక్కనంటుంది తిత్తి అది రక్తాన్ని రక్త కణాలన్నీ జమ చేసి నీ ఎముకలలో రక్తం తేరవుతుంది రక్త కణాలు తేరైతాయి అండ్లకెళ్ళి ఎమలకెళ్ళి రక్తం పోయి ఆ తిత్తిల పోయి తీల పోయి జమ అది అది మొత్తం బయటకు రక్తం అట్లా పెట్టిండే దేవుడు కానీ లివర్లో మట్టుకు వందకు మించి ఫంక్షన్స్ ఉండే దాంట్లో తినే ఆహారము లోని ప్రతి దాన్ని జీర్ణింపజేసే శక్తి దానికి ఉంది అది యాసిడ్ కంటే పవర్ లివర్లో ఉండే బయల్ జ్యూస్ అంటారు దాన్ని బయల్ జ్యూస్ అంటారు ఆ జ్యూస్ యాసిడ్ కంటే చాలా పవర్ఫుల్ నీ శరీరంలో ఉంది అది దాన్ని ఎవరు పెట్టినరు ఎస్లో పెట్టిండు కాబట్టి లివర్ చెడగొట్టుకుంటారా నీకు తెలివి లేదు అన్నట్టే కదా ఆర్టిఫిషియల్ గుండెలు వచ్చేసినాయి కంప్యూటర్లో తయారు చేసి పెడుతున్నారు గుండెలు వేరే వాణి గుండె మెషిన్ గుండె పెడుతున్నారు లివర్కి మార్గమే లేదు నేను అందుకే కాలేజ్ డేస్లో నుంచే అంటే ముప్పై ఐదు సంవత్సరాల క్రితం దాన్ని నేను అసహించుకున్నా త్రాగుడు నా దగ్గరికి రావడానికి వెళ్ళేది అర్థమవుతుందా సంసోనికి చెప్పింది దేవుడు తాగొద్దు నేను అది స్వీకరించిన సంశోన్ స్వీకరించండి నేను స్వీకరించిన నేను తాగను నేను లవ్ల నా శరణాన్ని అపుత్ర పరచుకొని నా కొరకు ఒక పని అప్పగించబడింది నాకు తెలుసు అది నా తల్లిదండ్రులను సంతోషపరచాల నా బంధుమిత్రులను సంతోషపరచాలా నా అన్నదమ్ములను నేను సంతోషపరచాలా నా ప్రభుని అందరికంటే మించి సంతోషపరచాలా తీర్మానించుకో నేను నల్గ కొట్టబడ్డాను అందరి తునికరించరు నన్ను భయంకరమైన రోగాలు నా శరీరంలో అన్ని పుండ్లు తల నుంచి అరికాల వరకు పుండ్లు మొత్తం ఎర్రగా పుండ్లుండేది నా శరీరం మీద మొత్తం మలాం పూసుకునేటువంటి నేను తల నుంచి అరికాల వరకు టెన్త్ క్లాస్ వరకు పుండ్లుండే నా శరీరంలో ఇంట్లో గణపతి దగ్గర కూర్చొని తీ తాగుతుంటే కోళ్ళు వచ్చి పొడిచేది పండ్లని అవి పురుగు అనుకోని పొడిస్తే అక్కడ రక్తం కలెడ్ది అటువంటి అనుభవం నేను చూసినా సరే నేనేదో అయ్యో జాలి నా మీద పనికి నా మీద జాలి పడితే నా మీద జాలి పడాలని మీకు చెప్తలేదు ఎంతగా నల్గొట్ట ఇక్కడ నిలబడగలుగుతానని చెప్తలే నేను ప్రతిది తునికరించుకోవాలా అట్లా సిద్ధపడతావా అప్పుడే నువ్వు సేవ నేను చెప్తున్నా మీరు తృణీకరించుకోలేకపోతున్నారు కాబట్టి మీరు సేవకులుగా అట్టలేకపోతున్నారు ఏసుప్రభుని నువ్వు ముఖముఖే చూడలేకపోతున్నారు ఎందుకో తెలుసా ఆయన నల్గొట్టబట్టి నువ్వు నల్గొట్టబడ్డవా పది సంవత్సరాలు పది పది పదిహేను సంవత్సరాలు నేను శమను చాలా సంవత్సరాల క్రితం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను శమను అనుభవిస్తున్నా ఒకప్పుడు శరణంలో శమను అనుభవించిన ఇప్పుడు సేవ పరిచరాలు అనుభవిస్తున్నాను అంతే ఎందరో తృణీకరించారు ఎంతమంది సేవకులు ధృవీకరించారు పెద్ద పెద్ద సేవకుల తునికరించారు చర్చ్ నుంచి వెళ్ళగొట్టినరు అన్నీ నేను భరించిన ఎవరిని తిట్టలే ఎవరిని ద్వేషించలే ఇంతకు చూసిన వాక్యం ఆ బ్రదర్ చెప్తుంటే నేను ఎవరిని ద్వేషావును ఈ వాక్యం నేను ఎప్పుడు నేను చూడకుండా నేను జ్ఞాపకం లేదు కానీ నేను వాక్యం ఎవరి గురించి తప్పుగా మాట్లాడాను నేను నా లైఫ్లో నేను బ్రదర్ ఎవరి మాట్లాడానా వాళ్ళ జీవితాన్ని ఎట్లా సరిచేయాలనే ప్రయత్నిస్తున్నా కానీ మీ బ్రదర్ ఇట్లా బ్రదర్ ఆ సిస్టర్ అట్లా బ్రదరా ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు ఇంతవరకు అన్ని దిగమంగా కొంటాను నా గురించి వ్యతిరేకంగా మాట్లాడిన ఫలాన్ వాళ్ళు ఫాల్తు బ్రదర్ వాళ్ళు ఫాల్తు బ్రదర్ అయిన బా ఆయన ఇంటర్నెట్లో అని చెప్పారు ఆయన ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకు ఆయనకి తెలుసు కదా పరిస్థితి ఆయన కంప్యూటర్లో ఇంటర్నెట్లో నేర్చుకొచ్చి చెప్తారు బ్రదర్ వాక్యాలని చెప్పి నా గురించి ఒక్కసారి నుంచి నాతో పాటు ప్రార్థనలు కూర్చుంటే తెలుస్తుంది ఏమవుతుందండి నడుముకి కాళ్ళకి అన్ని ఎన్ని ఊడిపోతాయి ఇన్ని చర్మమంతా ఊడిపోవాలా నాతో పాటు కూర్చుంటే ఎప్పుడు అర్థనెలు చెయ్యాలా నువ్వు అట్లా నలుగు కొట్టబడకపోతే నీ సేవ ను వేస్ట్ నువ్వు చేయలేవు సేవ చెప్తున్నా ట్వంటీ ట్వంటీ తీర్మానించుకోండి ఎట్లా ఇది గతించిపోయింది ఈ సంవత్సరం మనం నమ్మము దినంలోనూ మాసంలోనూ ఉత్సవ కాలంలోనూ ఆచరించదని వాక్యం ఉంది మనం ఇవి ఆచరించం మనం ప్రభుని ఆచరిస్తాం ఏసుప్రభే నా దినము ఏ నా వారము ఏసు ప్రవే నా సపాతు ఏప్రవ్వే నా మాసము ఏసుప్రవే నా పండగ ఏసుప్రభువే నా సంవత్సరం సమస్తము ఏసు ప్రవ్వే ఏసుప్రభుని నేను పండగ ఆచరిస్తాను ఇంకా ఏం ఆచరించాను చూడండి చివరికి నేను వాక్యం ఒకటి క్లోజ్ చేస్తాను నేను ఎన్నో రాసుకున్నాను కానీ ఒక్కటి కూడా నేను ముగించలేకపోయినాను యోహానుభక్తుడు ఒక్క చూడగలిగిండు యేసు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె అని పరిచయం చేసాడు ప్రపంచానికి ఎట్లా చూడగలిగింది చెప్పండి యోహానుభక్తుడు యోహానుభక్తుడు హేరోద్ చంపడానికి చేసాడు చిన్నగా ఉన్నప్పుడే అది ఎవరు తెలియదు ఎవరు చెప్పరు కూడా నాకు తెలుసు యోహాను యేసు ప్రభు కంటే కొన్ని నెలలు పెద్దాడు అంతే సిక్స్ మంత్స్ పెద్దోడు అంతే కాబట్టి హేరుదు ఆగేంది మగపిల్లని అందరినీ తొలిచూలు మగపిల్లని అందరినీ అప్పుడు ఎలిజబెత్ తన తల్లి ఏం చేసింది తెలుసా ఎవరికి తెలియదు నాకు చెప్తున్నా మీకు ఎవరు తెలియదు మీరు ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు మీకు తెలియదు ఎందుకు తెలియదు తెలుసా మీరు చూడలేదు నేను ఈ వాక్యం చదువుతుంటే సడన్లీ కళ్ళు మూసుకుంటా అక్కడికి వెళ్ళిపోతా రెండు వేల సంవత్సరాల క్రితం వాళ్ళు ఎక్కడున్నారో అవన్నీ నేను చూస్తా కళ్ళతో ఈ కళ్ళు కాదు ఈ నల్ల గుడ్డు వందు చూసినావు ఇది చాలా డేంజర్ గుడ్డు ఈ తెల్ల గుడ్డు వందు చూసినా పైకి మూస్తుంది నువ్వు ఇట్లా పైకి చూస్తే తెల్లది కనిపిస్తుంది నల్లది కనిపిస్తుంది ఏదైనా తోటలో తెల్లగుండే కళ్ళు పాపం చేసినాక నల్లగైనా తేడా పర్లోకాన్ని చూడాలంటే మీకు తెలుపు కావాలా నలుపు కాదు మీకు తెలుసు ఆత్మీయ స్థితిలో మాట్లాడుతున్నాను బాప్తిజం ఇచ్చి యోని నేను చూసిన తల్లి పాపం ఎలిజబెత్ వృద్ధాప్యంలో ఉంది పాపం జకర్యాకేమో మాటలు పోయిన తర్వాత వచ్చింది సరే కానీ ఆ వృద్ధాప్యంలో ఆ తల్లి ఏం చేసింది తెలుసా ఆయనను తీసుకొని పోయి ఒక ఎడారిలో దాచిపెట్టింది పెద్దగా ఎంతవరకు ఎంత త్యాగం చేసింది ఆయమే నల్గగొట్టబడడం అంటే అది జీవితం క్రైస్తవ జీవితం సేవా జీవితం అంటే అట్లా ఉండాలా సుఖంగా బిర్యానీ తినడం కాదు పిజ్జాలు బర్గర్ తినడం కాదు అది వాటి అన్నిటినీ నేను ఒక విషయం మీకు చెప్పాలనా ఎందుకో యవనస్తులు ఎందుకు యవనస్ల గురించి నేను టార్గెట్ చేస్తాను అనుకోవచ్చు మీరు పిజ్జాలు బర్గర్ తినేది మీరే కదా ముస్లింలు తినరు మేము తినము మీరు తింటారు ఇప్పుడు చెప్పాలనా ఆ పిజ్జాని చూసినప్పుడు అది నా తను మాట్లాడుతుంది నంబర్ మీరు నా ఏ నన్ను తిను నన్ను తిను నన్ను తిన్న అప్పుడు నేను అంటాను నిన్ను తింటే అప్పుడు నేను అంటాను ఓకే ఒకసారి సేపు నేను నీ తను ఇప్పుడు నేను తర్వాత మాట్లాడుతాను నీతో ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా నా కడుపులో ఉన్న ఆ గ్లాండ్స్ అని మాట్లాడుతుంది గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ చెప్పదు నేను తినాలన్నా గ్యాస్టిక్ గ్లాండ్ ఏమంటుంది తెలుసా నువ్వు తింటే ముందు నువ్వు తిన్నా ఏమన్నా తిను నువ్వు నా పని అయింది దాన్ని నేను నేనైతే లోపల పెట్టుకోను ఇది కడుపులా ఏం పెట్టుకోను కడుపులా నువ్వు ఏం తినా దాన్ని భడిస్తా అప్పుడు గ్యాస్ట్రిక్ ల్యాండ్స్ మళ్ళీ నేను ఏమి ఏం తినే నువ్వు ఏం తినా నేను భడిస్తా నాకు అదిగా జవాబు కావాల్సింది నేను తినాలన్నా వద్దా అప్పుడు గ్యాస్ట్రిక్ ల్యాండ్స్ ఏముంటుందంటే ఒకసారి గుండె నడుగు అప్పుడు నేను గుండెతో నడుపుతున్నా గుండె గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఎట్లా చెప్తున్నాయి అది తినాలన్నా వద్దా గుండె ఉంటుంది నువ్వు తింటే ఏమవుతుంది నేను చెప్పాలన్నా ఆపేయాలి ఇక్కడికి అది మర్చిపోయారు క్రిస్మస్ పండగ బిర్యానీ తింటే నెక్స్ట్ టైము బిర్యానీతో మాట్లాడండి బిర్యానీ నిన్న తినాలి నా లేదా తిను ఏం కాదు ఫుల్ తిను నా ప్రాణమా తినుము తాగుము సుగించుమని వాక్యం ఉంది కదా తినేసే తినేసి త్వరగా కాలం ముగించుకో నిన్ను తీసుకొని పోతాడికి ఏడికి ఏడికి కాదు అరో తోట ఉంటుంది ఆ తోటకి తీసుకెళ్ళిపోతారు ఏంటి కేశప్రభు వాక్యంలో ఆనందం ఉందా లేదా చెప్పండి లేదా ఇప్పుడు గుండె ఏమంటుంది తెలుసా నువ్వు వేసుకుంటూ మంచిదే కడుపులకి అది గ్యాస్ట్రా అది స్టమక్ కడుపు ఏం చేస్తుంది తెలుసా దాన్ని తెలుసు దాంట్లో ఏం పెట్టుకోద్దని అది పడేస్తుంది కానీ దాన్ని జీర్ణం చేయాలంటే నేను ఎంత రక్తము కడుపు దగ్గరికి పంపాలో తెలుసా నేను ఎక్కువసేపు కొట్టుకోవాల్సి వస్తుంది ఎక్కువ రక్తాన్ని నీ కడుపు చుట్టు పంపాల్సి వస్తుంది అప్పుడు ఆ గ్లాండ్స్ ఎక్కువగా రసాయనం ఉత్పత్తి చేస్తే అప్పుడు జీర్ణమవుతుంది అప్పుడు నేను అలసిపోనా నేను అలసిపోతే నీ ఆవిష్పోదా అప్పుడు మరోసారి నువ్వు లివర్ని అడిగి చూడు అప్పుడు నేను లివర్తో మాట్లాడతాను లివర్ గుండె ఎట్లా చెప్తుంది అది అలసిపోతుందట కొట్టుకొని మళ్ళీ నీ పరిస్థితి ఏంటి అంటే ఏముంది నువ్వు తిన్నదంతా షుగర్ లాగా మారుతుంది నా బాధ్యత ఏంది ఏదైనా జీర్ణం చేసి నేను దాన్ని బయటకు పంపించేస్తాను కానీ అదంతా నీ రక్తంలోకి పోయి జమ అయినాక అప్పుడు ఆ రక్త కణాలు ఏమవుతుందా ఇప్పుడు నేను రక్త కణాలతో మాట్లాడుతున్నా రక్త కణాలు చెప్పు ఏమైతుంది జీర్ణం వాటి పని అవి ముగించుకున్నాయి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటంటే నా పరిస్థితి ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలా నువ్వేమో తిన్నావు కడుపు ఏమో లివర్ ఏమో దాన్ని అంతా బ్రేక్ చేసింది రక్తాల్లోకి పంపించింది నేను ఉక్కిరి బికిరైతున్నా దాన్ని భరించలేక నాలోకి వచ్చి కూర్చొని నా కణంలోకి వచ్చి కూర్చొని నాకు ఊపిరాడని కూడా చేస్తుంది మళ్ళీ నేను చచ్చిపోతున్నా నేను చచ్చిపోయి రక్తమైన తిరుగుతున్నాను అది పోయి ఎక్కడో గూడు కట్టుకుంటుంది హార్ట్అటాక్స్ వస్తున్నాయి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి అది అంతగా ఘోషిస్తుంది నేను చెప్పాలన్న మీకు ఏ నేను ఎట్లాగనుకుంటాను ఒకసారి కళ్ళు మూసుకొని మీ రక్తంలోకి వెళ్ళిపోండి మీ ఆత్మ వెళ్ళిపోతుంది ఒకసారి కళ్ళు మూసుకొని మీ లివర్లకి వెళ్ళిపోండి ఇది సాధ్యం బైబిల్ వాక్యాలను నేను ఇప్పుడు చూపించాను మీరు అర్థమవుతుందో అన్ని సాధ్యం ట్వంటీ ట్వంటీ ఫోర్లో అనుభవాలు చూడండి ఇవన్నీ ప్రపంచంలో ఆయన అనేకమైన ప్రపంచంలో సృష్టించడంందా హెబులాసపత్రికలో ఎన్నో ప్రపంచంలో సృష్టించడు నీ కడుపులో నీ శరీరంలోనే ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి నీ కిడ్నీ ఒక పెద్ద ప్రపంచం అందులో ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయి నీకు ఏం తెలుసు అందుకు ప్రతి దురాత్మ ఈ ప్రొఫెషన్ రాయత్నిస్తున్నాయి నువ్వేమో అన్ని తలుపులు తెచ్చిపెట్టుకు వచ్చున్నావు అవి వచ్చి కూర్చుంటున్నాయి అవయవాలు చెడిపోతున్నాయి హాస్పిటల్కి పరిగెత్తున్నావు వాడికి ఏం తెలుసు డాక్టర్లకి ఏం తెలుసు వాడు ఏదో చదువుకుని ఏదో మందిస్తాడు మంచిగా అయితే ఓ మంచిగా అయింది లేకుంటే నా పన్నంత అంటాడు నిస్సహాయత స్థితి డాక్టర్స్ చెప్తున్నాను ఏ హాస్పిటల్ ఏం చేయదు యేసు ప్రభు తప్ప ఎవరినిచ్చారు నా ప్రజలు నశించిపోయినారు యేసు ఎంతగానో ఏడుస్తున్నాడు వేధిస్తున్నాడు నా ప్రజలు నశించిన ఎందుకు జ్ఞానము కొద్దువై లేదా జ్ఞానం ఉంది లోకంలో దేవుడు ఇచ్చాడు ఇంత జ్ఞానం ఉంది బైబిల్లో ఎందుకు నువ్వు దాన్ని వాడుకోలే అది వాడుకోకపోవడం వల్ల నువ్వు నశించిపోతున్నావు ఈ వాక్యాన్ని నువ్వు స్వీకరించి నువ్వు ఆయనలో సమృద్ధి జీవితాన్ని అనుభవించమంటే నువ్వేం చేస్తున్నావు సమాధాన పడుతున్నావు ప్రతి అవయం నా ప్రాణమా యోహో ను ఎందుకు ప్రార్థన చేసాడు నా అంతరంగం ముందున అని మాట్లాడుకుంటాడు భక్తుడు మన నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడాల నీకు స్టమక్ పెయిన్ వస్తే మాటలా మాట్లాడాల స్టమక్ ఏ స్కృష్ణ నీకు ఆగ్పేసిన త్వరగా రికవర్గా కిడ్నీ సరిగ్గా పెయిన్ వస్తే కిడ్నీతో మాట్లాడాల కిడ్నీలో స్టోన్స్ అయితే స్టోన్స్తో మాట్లాడాల నువ్వు బ్రెయిన్లో బ్లా క్లాట్స్ అయితే క్లాట్స్తో నువ్వు మాట్లాడాల నీకు అధికారం ఉందా చూడండి ఎప్పుడు అసలు అధికారం నీ అనారోగ్యం మీద నీ బలవేత్తల మీద నీకు విజయం రావాలంటే ఒకటే కండిషన్ ఏం తెలుసా నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవిస్తే అంత అధికారం నీకు దేవుడు ఎంత పరిశుద్ధంగా ఉండి ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీద ఉంటావో అంతగా శక్తిని నువ్వు పొందుకుంటావు చూడండి ఈ లైట్ వెలగాలంటే ఏం కావాలి దానికి పవర్ కావాలా కరెంట్ కావాలా అంతే నీ అవయవాలు వెలగాలంటే దానికి వెలుగు కావాలి దానికి పవర్ కావాలా మళ్ళీ నీకు పవర్ ఎక్కడ చెప్పండి అపరాధి చెప్పింది పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు వెలగవు నీలో ఉండదు ఇంకిపోతుంది నువ్వు ప్రభు కొరకు వెలగలేవు అందుకు ప్రతిరోజు పరశురాత్మ పొందానికి ప్రయాసపడండి ఎంత సంపాదించుకున్నా వేస్టే నేను చెప్తున్నా డబ్బే ముందు అంత పనికిరాండి అది అంత ఈ లోకము డబ్బుని దేవుని కంటే ఎక్కువ లెవెల్లో పెట్టేసింది డబ్బులు డబ్బులు డబ్బులు డబ్బులు అని పరిగెత్తి దాని ఎంత పరిగెత్తితే తెలుసా డబ్బు డబ్బుని నేను చూసిన కండరా అదొక జీవి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అదొక జీవి సడన్లీ వెలిగింది చూసిన డబ్బు కాబట్టి అది జీవి అంటే వెలుగుతుంది దాన్ని ఎట్లా తీసుకొచ్చుకోవాలి నాకు తెలుసు దాన్ని ఎట్లా తరమల కూడా నాకు తెలుసు నా దగ్గర కూడా డబ్బు తీసుకొస్తే ఒకటి నేను చెప్తున్నా వినండి బహుజాగ్రత్తగా ఇది ఎట్లా గ్రహించగలవు ఒక వ్యక్తి నాకి కట్టా డబ్బు తీసుకొచ్చింది దాని వెనకాల రక్తం నేను చూసిన నేను ఓ బ్రదర్ ఇంత డబ్బు తీసుకొచ్చిండి నాకు థ్యాంక్ యూ బ్రదర్ అని తీసుకపోయి టీవీ టీవీ కనుక్కుంటారు ఇంకేదో కనుక్కుంటారు మొత్తం పోవేయ సైతాన్ని లాకపోతాడు నేను బ్రదర్ నాకు వద్దు వద్దు తీసుకపో నీ పన్నేం చేసి పెడతాను నాకు ఆ డబ్బు దీని వెనకాల రక్తం ఉంది నిరపరాధి నాకు వద్దు అబ్బా చాలా మంది పాసాలకు తెలియక ఆ కానుకలు తీసుకొని రోగాస్తులు అవుతున్నారు జాగ్రత్త కానుకలు తీసుకోవాలా దేవుని సన్నిధి దేవునికి పని కొరకు వాడాల కానుకలు ఎందుకంటే కానుక నాటకుండా నువ్వు ఆయన నుంచి ఏ ఆశీర్వదం పొందుకోలేవు కానుకలు చాలా ప్రాముఖ్యం సేవపరచారు ఎందుకంటే ఆయన నిన్ను పరిశీలిస్తాడు పరీక్షిస్తాడు నీకు ఆ డబ్బులు ఇచ్చి పరీక్షిస్తాడు నువ్వు ఆయన సన్నిధిలో కానుకలు తీసుకొని రాకపోతే ఆయన నుంచి ఎట్లా నువ్వు ఆశీర్వాదాలు పొందుకోగలవు ఆశీర్వాలు ఆగిపోతాయి కానుకలు ఇవ్వకపోతే నేను చూసిన అనుభవపూర్వకంగా ఆ డబ్బు మాట్లాడుతుంది నేను చెప్తున్నా తీసుకో తీసుకో నన్ను తీసుకో నన్ను తీసుకో నాకొద్ది వద్దు నువ్వు నీకంటే బహు విలువ నా ప్రభు వెండి బంగారం ఇందాక పాఠ వెండి బంగారంల కంటే బహు విలువగలవాడు మన ప్రభు ఆయనని కొనుక్ కొనుక్కోండి ఆయనని బతుకుంటే డబ్బు ఆటోమేటిక్గా ఎదురుకు అర్థమైందా నేను బంగారం తీసేసిన చాలా సంవత్సరాల ఇప్పుడు కాదు నైన్టీ ఎయిట్లో బంగారం తీసేసిన నేను బంగారం పెట్టుకోను కానీ మస్తు బంగారం తీరొచ్చా ఎక్కడ మీరు అక్కడ అనుకుంటుండ్రా ఇక్కడ అర్థమవుతుందా అయినా నేను దాన్ని కేర్ చేయండి నేను ఎక్కడ పెట్టుకున్నావు బ్రదర్ మీకు అనుమానం ఎక్కడ పెట్టుకున్నావు బ్రదర్ నేను బ్యాంకులేం పెట్టుకుంటా బంగారం ఎవరికి వల్ల వాళ్ళకి ఇచ్చేసిన నేను బంగారం డొనేషన్స్ ఇచ్చేసినా ఎందుకు చెప్తాను మీరు ఊహించుకోండి ఒక ఆయన నాకు చైన్ ఇచ్చాడు బంగారం చైన్ అది ఇంకో ఆయనకు నేను అట్లెట్ ఇస్తా నువ్వు ఇచ్చాను అట్లాంటి ఇస్తా బ్రదర్ బంగారం చైన్ ఇచ్చిండి చేతికి అది ఇంకొకరికి ఇచ్చేసాను బ్రేస్లెట్ బ్రేస్లెట్ ఇది ఎట్లా సాధ్యం బ్రదర్ ఇది ఎట్లా సాధ్యం బ్రదర్ ఏ సుప్రభు కంటే ఏది గొప్ప నీ జీవితంలో ఏ విలువ గల నేను ఇవ్వగలను ఇచ్చినను ఏం బ్రదర్ ఇవ్వలేదా నేనైతే రెండు కంప్యూటర్లు ఇచ్చేస్తా ఒక కంప్యూటర్ కాదు రెండు కంప్యూటర్లు బ్రదర్ ఒకటంటే మళ్ళీ ఫీల్ అవుతావు రెండు కంప్యూటర్లు ఇచ్చిన ఒకటి డెల్ ఖతర్నాక్ బ్రాండ్ మంచి గట్టిగా ఉండే కంప్యూటర్ మొత్తం పోయి ఇచ్చేసిన పాపమ్మ నాకు బ్రతకడానికి కష్టం అవుతుంది అంటే మళ్ళీ నీకు ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చా వచ్చే మళ్ళీ రోడ్డు మీద అది పెట్టుకొని ప్రింటింగ్ చేసుకొని నువ్వు బ్రతకగలవా పోయి నా యాక్టివ్ తీసుకొని పోయి ఇచ్చేసినా కంప్యూటర్ అర్థం నేను చెప్పే మాటలు నువ్వు అట్లా చేయగలవా అట్లా చేయగలవా పక్కింటికి అన్నం లేకుంటే ఒక ముద్ద పెట్టగలవా అనాథలకి ఏ రోజన్నా అన్నం పెట్టినావా క్రిస్మస్ పండుగ రోజు పేదవాళ్ళం పిలిచి అన్నం పెట్టింద్రా మీరు మీరు మీరే తిన్నారు కదా చాలా కష్టం ఎందుకు సిస్టర్ పిలవకండి ఈ బ్రదర్ని పచ్చి బ్రదర్ ఏం చేస్తాం చెప్పండి ఒక వ్యభిచారిని ఒక వ్యభిచారిని వ్యభిచారం నుంచి బాగే అమ్మ ఇక్కడ నువ్వు పాపం చేయ నీ మీద రాలేసండ్ర ఎవరేయలేదు ఎవరైనా లేదు కదా నేను ఇప్పటి నుంచి మంచిగా జీవించపం చేయకమ్మ ఆమె ఆయన సిల్వ ముందు అక్కడికి వచ్చింది అది బుధవారం బుధవారం సాయంత్రం వచ్చింది ఆమె ఆయన దగ్గరికి వచ్చి ఆమె దగ్గర బహు విలువ గల సెంటు బాటలు ఉండే అత్తరు బుడ్డి అచ్చ జటా మాంసి అనే తెలుగు సంస్కృత పదం అది అది దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై వేల ఈ రోజు లెక్క వేల విలువగల సెంటు బాటల్ అంటది అంత విలువగల సెంటు బాటల్ తీసుకొచ్చింది తీసుకొచ్చింది అంత మొగళ్ళు ఉన్నారు అక్కడ అంత మొగలున్నారు శిష్యులందరూ ఉన్నారు ఆ బాటల్ తీసుకొచ్చి దాన్ని పగలగొట్టింది పగలగొట్టి ఆయన కాళ్ళకి పూసింది పూసి కాళ్ళు ముద్దు పెట్టుకుంటుంది తన తల వెంట్రుకలతో తుడుస్తుంది ఒక్కతే చూడగలిగింది ఈయన దేవుడనేష్ ఈ సెంటు బాటల్ ఏంది ఆయన ముందు పనికిరణ సెంటు బాటల్ వేస్ట్ వాడు అంటున్నాడు పక్కకెళ్ళి ఎవరు మెంటల్ దానా ముప్పై వేలు వేస్ట్ చేస్తావా ముప్పై వేలు వేస్ట్ చేస్తావా ఆ ముప్పై వేలు తీసుకుపోయే పేదలకు ఇవ్వచ్చు కదా వేసుకో మాట అంటాడు పేదవాళ్ళు మీతో పాటు ఎల్లప్పుడు ఉంటారు నేనుండను నేను పేదవాణి కానీ అది పాయింట్ ధనికులు అందరు మాయమైపోతున్నారు త్వరలో గొప్ప గప్ప వ్యక్తులు మాయమైపోతారు త్వరలో పేదవాళ్ళు ఎప్పుడు ఉంటారు అయితే నేను బహుధనికుని నేను మీకు చెప్తున్నా నిజంగానే నేను కోటీశ్వరిని అందరు తెలుసు మీ తెలియదేమో నా దగ్గర అన్నీ ఉన్నాయి రెండి మూడిండ్లు ఉన్నాయి హైదరాబాద్లో నాకు కాద్ర భూములు ఉన్నాయి కార్లు ఉన్నాయి పండ్లున్నాయి నాకు లేనిదేం లేదు అంటే మా తాత మా తల్లిదండ్రులు ఇల్లు కూడా నేను లెక్కేస్తాను సత్తు అన్నీ ఉన్నాయి కానీ మీ నేను పేదవాళ్ళు ఎప్పుడు మీతో పాటు ఉంటారు కానీ ధనికులు మిగతాటు ఉండరు నేను ఉండను నేను వెళ్ళిపోతున్నా పైకి ధనికులు ఉండాలంటే ఏం చేయాలి తెలుసా మీ జీవితాన్ని ఇతరులలో నాటండి నీ జీవితాన్ని ఇతరుల జీవితంలో నాటండి నీ ఆయుషు పెరుగుతుంది నీ రోగాలు మాయమైపోతాయి నేను ఈ సీక్రెట్ నేర్చుకున్న యోబు నుంచి నేను చెప్పినా కూడా లాక్డౌన్లో చనిపోతున్న వాణి మీద ఉన్న ఆశీర్వాదాలు నా మీదికి అన్న వాక్యం నేను చూపించిన పాస్టర్ చనిపోతున్నాడు ఒక పాస్టర్ ఆయనకు నేను ఎంతగా చెప్పిన నేను నిన్ను బ్రతికిస్తా నువ్వు నా మాట వింటే వినలే ఎంత చెప్పినా వినలే చనిపోయి నాకు బాధ అనిపించింది ప్రవ్వ ఎంత అవకాశం ఇచ్చినా ఎందుకు రాలేకపోయింది ప్రవ్వ అంటే కొందరు జీవితాలు అంతే కఠిన హృదయాలు నువ్వు ఒక్కసారి సైతానికి నీ జీవితాన్ని సమర్పించుకుంటే నేను లాక్క రావడం తల ఎంత కష్టమో అందుకే పవిత్రంగా జీవించడం నేర్చుకోండి పరిశుభంగా జీవించడం నేర్చుకోండి దివరాత్రంలో ఆయన సన్నిధిలో ఉండండి ఆయన వాక్యాన్ని ధనించండి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చండి ప్రార్థనలు వర్షిప్ చేసుకోండి భాషలకు దేవుని శుద్ధించండి గణపరచండి కృపవరలు పొందుకోండి ప్రవ్వా నాకు వరాల అనుగరించి ప్రవ్వ నీతో సంభాషించేవాడు భాషలతో తప్ప ఇంకా వేరే మార్గం లేదని వాక్యం ఉంది కదా ప్రవ్వ నాకు ఆ వరం అనుగరించి ప్రవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం ఇరవచ్చు కనీసం ఒక గంట చేయి ఇరవై గంటలు స్వార్థపూరితంగా జీవిస్తే చెప్పండి ఒక్క గంట కూడా ప్రభు సన్ని జీవించలేకపోయినరా శిష్యులారా ఇంకా నేను పోతున్నా ఒక్క గడి కూడా నా కొడుకు అని శిష్యులతో మాట్లాడుతున్నాడు ఈ రోజు నీతోన్నాథం మాట్లాడుతున్నాను ఒక్క గంట సేపు కూడా ప్రార్థించలేరా మీరు మీ పండ్లలో అంత నిమగ్నం అయిపోయినరా అంత బిజీ అయిపోయినరా అంత సంపాదించుకుంటుండ్రా కోటీశ్వర్లు అవుతున్నారా ఏం లాభం అన్ని వదిలేసిపోవలసి వస్తుంది లోకం ఒక గంట సేపు నా సన్నిధిలో గడపనప్పుడు నా నుంచి మీరు ఎట్లా ఆశీర్వాలు ఆశిస్తున్నారు అని అడుగుతున్నారు ఈ రోజు కనీసము ఒక గంటసే ప్రార్థించలేరు పవ్వ నేను ఒక హాఫ్ అన్ అవర్ ప్రార్థిస్తాను పర్వటం సరే బిట హాఫ్ అన్ అవర్ చెయ్యి నేను నాకు నీ దగ్గరికి రావాలని ఆశ ఉంది నేను తండ్రిని కదా బిడ్డలని చూడాలని బిడ్డలని ఎత్తుకోవాలని ఆశ నాకు కానీ మీరు నన్ను రాణిస్తలేరు బిట అని ఆయన వేదన ఘోషిస్తుంది ఆయన ఆత్మ ఘోషిస్తుంది పరశుధాత్ముడు ఏడుస్తున్నాడు ఆ ఏడుపు నాకు కూడా వస్తుంది కానీ నేను ఎట్లా ఆయన నిన్ను సంతోషపరచు నేను అదే పరిశుద్ధాత్మ నేను నిన్ను దుఃఖపరచకుండా నా నన్ను నడిపించు నేను నిన్ను సంతోషపరచాలా నన్ను నడిపించు ఈరోజు నన్ను నడిపించు నేను నిన్ను సంతోషపరుస్తాను నా తరంలో ఉన్న మనుషులని నేను ఎవరిని నేను దు కించపరచాను ఎవరిని నేను మోసగించాను నా తరంలో ఉన్న వారందరినీ నేను ప్రవేశ నడిపిస్తాను కానీ నాకు మటుకు నేను నడుపు నేను నాకు ఆ ప్రార్థన అవసరం నేను ప్రార్థన చేస్తున్నాను మీకు తెలియదు భయంకరమైన దయ్యాలు వచ్చి చంపడానికి ప్రయత్నిస్తుంటాయి నన్ను కాతలలో వెనకడికి చిన్న చిన్న దయ్యలు వచ్చాయి ఇప్పుడు బహు కఠినమైన దయ్యాలు అవి వచ్చి పడుతున్నాయి నా మీద చంపడానికి నేను అందుకే ఎక్కువ పండుకోలేను నేను మీకు చెప్తున్నాను నా నేను పండుకోలేను ఎక్కువసేపు పండుకోను ఐదు ఆరు గంటల కంటే ఎక్కువ పండుకోలేను నేను అది కూడా ఎక్కువే అంటే ఎన్నిసార్లు మేలుకు నాకు తెలుసు నాకు ఇవన్నీ నల్ల మచ్చలైపోతుంటే మా ఇంట్లో జరుగుతూ ఉంటావు నువ్వు సరిగా పండుకో అందుకే అంటే ఎవరు చెప్పుకోవాలి నా పండగ నా ప్రార్థన ప్రాబ్లం నా ప్రాబ్లం ఎవరు చెప్పుకోవాలా వేసుకో తప్ప అందుకే నేను ఎక్కువసేపు ప్రార్థన కూర్చుంటాను అందుకే ఆయన అతను అన్ని మాట్లాడుతున్నాడు ప్రార్థన చేస్తే కరెంట్ జరుగుతాయి ఎందుకు జరగవు ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేయగలుగుతున్నాను ఎందుకు చేయగలుగుతున్నాను ఆయన నడిపించాడు కాబట్టి ఆయన నడిపింపు కాబట్టి ఎటువంటి వాడిని అన్న నేను మాట్లాడితే వింటారు పెద్ద పెద్ద ఆఫీసర్లు వింటున్నారు ఎందుకు వింటున్నారు చెప్పండి నేను గొప్ప వింటున్నారా ఆయన నీతో పాటు ఉండడం నిదర్శనం ఆయన నిన్ను నడిపిస్తున్నా దానికి నిదర్శనం అనేక మంది వాక్యానికి స్పందించి వారి జీవితాలు సమర్పించుకుంటారు నేను చేసుకుంటున్న గొప్ప పని నా తెలివి ఉపయోగించండి నేను నా తెలివిని ఉపయోగించను నేను రవ్వా నాకున్నవన్నీ నీవే నీకున్నవన్నీ నావే అన్న నేను ప్రార్థన చేసుకుంటే బొద్ధం లేదు నా మనసును కలిగించి టేక్ ఆల్ ఆఫ్ మీ గివ్ ఆల్ ఆఫ్ యూ టేక్ ఆల్ ఆఫ్ మీ గివ్ ఆల్ ఆఫ్ యూ టేక్ ఆల్ ఆఫ్ మి గివ్ ఆల్ ఆఫ్ యూ అని ప్రార్థన చేసుకుంటే నేను నా అన్ని తీసే ప్రవ్వా నా మనసు తీసే ప్రభావా ఇది ఇది మోసకు పూరితమైంది ఈ మనసు తీసే ప్రవ క్రీస్తు కలిగిన మనసు నాకు ఇవ్వ ప్రవ్వా అని ప్రతిరోజు ప్రార్థన చేస్తా ముఖ్యంగా ప్రవ్వా నా పట్ల నీ కనికరాన్ని చూపించే ప్రవ్వా అది తొలగించక ప్రవ్వ నా నుంచి అని నేను ప్రార్థిస్తాను ఎందుకంటే ఇది బహు డేంజర్ నెల ఇది ఈ నెల వచ్చే నె వచ్చే నెల నుంచి తెలుసు నేను చెప్పద్దు అనుకుంటున్నాను నేను చెప్పేస్తున్నాను బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ పీపుల్ చావబోతున్నారు కోవిడ్ టైంలో మిలియన్స్ చనిపోతారని చెప్పిన నేను చనిపోయినరా లేదా కానీ నేను అప్పుడు ప్రార్థించింటే బాగుండే నేను అట్లా నేను తప్పు పని చేసిన అప్పుడు ఎవడు చదవడానికి వీలైదు మేము క్యాన్సిల్ చేస్తున్నాం ఇప్పుడు నేను చెప్తున్నా బిలియన్స్ చావబోతున్నారు త్వరలో పెద్ద పెద్ద పాస్టర్స్ మాయమైపోతారు త్వరలో ఎవన పాస్టర్స్ బయటికి వస్తారు త్వరలో విశేషమైన కార్యాలు జరగబోతున్నాయి అపోజిస్ కార్యాలు ఎట్లా జరిగినాయో అట్లా జరగబోతున్నాయి సచ్చిన వారిని లేపుతారు మీరు ఆ టైంకి సిద్ధమవుతున్నాం అందులో నువ్వు ఉంటావా నేను ఉంటానా ఎవరు ఉంటారు చెప్పండి ఎంతమంది అటువంటి సేవలో నేను సిగ్గుపడాను నేను ధైర్యంగా చేతిస్తాను నేను ఉంటాను నేను చేస్తాను నేను ఆ చచ్చిపోయిన లేపుప్తాను లేపుతారా ఎంతమంది లేపుతారు చెప్పండి చనిపోయిన వాళ్ళకి నువ్వు నువ్వు మార్చిన రూమ్కి పోతే మా మార్చరు మంట తెలుసు కదా సషనాలు పెడతారా హాస్పిటల్లా శవాల గది ఒకసారి గోండి బైరవాళ్ళు పోయిస్తావు పోయి రావడం కాదు నువ్వు పోయి అటు అడుగు పెడితే ఆ శవం లేసిందనుకో అప్పుడు చెప్తూ నేను చెప్తున్న పాయింట్ అదే నువ్వు భయపడవు ఎందుకంటే నువ్వు అప్పటికే దేవతలను చూసిన వాడవు దేవతలు చూసిన దానవు అప్పటికే పరలోకంలో జీవులను చూసిన దానవు నువ్వు భయపడవు దేనికి భయపడదు అర్థమవుతుందా అటువంటి స్థితికి ట్వంటీ ట్వంటీ ఫోర్లో సిద్ధపడతారా సిద్ధపడతారా ఉపాస ప్రార్థనలు చేస్తారా చేతులు దించేస్తారు ఉపాస అనగానే ఆగి ఫార్టీ ఫైవ్ భాషలో మాట్లాడతారా ప్రతిరోజు ఉదయం గాని సాయంత్రం కానీ అందరూ నిద్రపోయాక స్టార్ట్ చేయండి అదే మీకు మీకెప్పుడు వినయి తప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దేవుణ్ణి భాషలో స్థుతించండి మినిమం అంటే కనీసం కానీ నేను చెప్పింది ఏంటి మీరు నలభై ఐదు నిమిషాలు చేయగలిగితే మీరు టైం చూసుకొని చేస్తారా చూడకుండా చేస్తారు కదా కళ్ళు తెరిస్తే తెలుస్తుంది అది రెండు గంటలు అయిపోతుంది అలవాటు అవుతుంది మీ శరీరం నేను చెప్తున్నాను ఏ రోగం మీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎవ్వరు హాస్పిటల్కి పోవద్దు నేను చెప్తున్నా ఎవరన్నా హాస్పిటల్కి పోతే నేను అన్న తిడతా పోయి ప్రేయర్ చేస్తారండీ కానీ డా ఇట్లుంది డాక్టర్ అట్లుంది డాక్టర్ అని ఎవ్వరు పోవద్దు నేను చెప్తున్నా నేను ప్రేయర్ చేస్తా ఎవరు హాస్పిటల్ కి పోవద్దు నేను చెప్పినా కదా నేను పోతలేను ట్వంటీ ఇయర్స్ దాటిపోయింది నేను హాస్పిటల్ కి పోను కానీ రెగ్యులర్ గా పోతా మీకు చెప్పిన నేను నేను ఎప్పుడు హాస్పిటల్ పోలేదు ముప్పై సంవత్సరాల్లో కానీ ఎప్పుడు హాస్పిటల్ పోతుంటాను ఇప్పుడు అర్థమవుతుందీ డాక్టర్లే అడుగుతారు ఇది ఎట్లా సార్ చెప్పండి నేను ఒకప్పుడు డాక్టర్ అవదామని ఎంత ప్రయాసపట్టా కాలేకపోయినాను ఇప్పుడు డాక్టర్లేని దగ్గరకు వచ్చి అడుగుతున్నారంటే ఊహించుకోండి దేవుడు ఎక్కడ నిలబెట్టిండి నేను నిలబెడితే డాక్టర్లకి ఏ డాక్టర్ ఎందుకు పరమ డాక్టర్ బిడని నేను మళ్ళీ నేను కూడా డాక్టర్ని కావాలి కదా మీరు అందరి డాక్టర్లు కావాలా మీ దగ్గరికి ఏ రోగాలు రావద్దు మీరు ఎంబీబీఎస్ డాక్టర్లు కావాలా చదువుతారా మళ్ళీ అట్లా డాక్టర్ అవుతావును అవుతావా డాక్టర్లకు డాక్టర్ అవుతావా వెరీ గుడ్ హాలే లియా ప్రసాద్ నువ్వేమైత ఓన్లీ అనండి సో ఒక పోలీసు ఒక డాక్టర్ ఇంకేమి ఇంకా పెద్ద పెద్ద వస్తారు లాయర్లు వస్తారు ఐఏఎస్ ఆఫీసర్ పెద్ద పెద్ద పాస్టర్లు ఇక్కడికి వెళ్ళి రావాలా అది చివరి కోరిక ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు పాస్టర్ చూడాల కేబిపిఎం లో మనం అదే చెప్తాం ఇది కేబిపిఎం అనేది చర్చ కాదు కేబిపిఎం అనేది ఒక యుద్ధం ఏబిపిఎం యుద్ధం లోపలికి వచ్చేట్రు అనుకోండి కళ్ళంలకి మిమ్మల్ని ఏ శక్తులు ముట్టలేవు నేను చెప్తున్నా కూడా మీరు నేను మిమ్మల్ని ఇక్కడ ఉండాలని చెప్తా నేను కళ్ళంలకి ఒక్కసారి మీరు బయట అడుగుపెట్టారు అనుకోండి నా బాధ్యతగానే కాదు నేను చెప్తున్నాను మీకు నేను చెప్పాల్సింది అదే ఎందుకంటే ప్రతిరోజు మీ అందరి గురించి ప్రయత్నం చేస్తాను ప్రార్థన మీ అందరి గురించి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరి గురించి ప్రయత్నం చేస్తాను కొన్ని వేరే ప్రేయర్ గ్రూప్స్ కూడా ఉన్నాయి వాళ్ళ గురించి నేను చేస్తా కళ్ళంలో ఉన్నంత వరకే నువ్వు కాపాడబడతావు అంటే కేబిపిఎం అనే దాని గురించి నేను మాట్లాడతా నేను నూర్చబడ్డ ధాన్యావు నువ్వు వాక్యాలు విని చెత్త అంతా తొలగించుకొని నీ తొలగించుకొని నీ అపవిత్రంతా అసహించుకొని పరిశుద్ధంగా ఆయన కొరకు సమర్పించుకొని జీవిస్తున్న విత్తనము ఆయన వచ్చినప్పుడు రెడీగా ఉంటావు విత్తనం ఆ విత్తనాలు బయటికి పోతే మటుకు నా బాధ్యత కానే కాదు పోయినాయి పోయి నాశనం అయిపోయినాయి నేను దుఃఖపడుతుంటాను ఏడుస్తుంటాను పోగొట్టుకున్నాం కానీ పోగొట్టుకున్నాను ఎంతగా ప్రయత్నించినా రాలేకపోయారు ఎంతగా సహనం చూపించినా రాలేకపోయారు ఎంతగా ఓర్చుకున్నా రాలేకపోయింది కానీ ఏం చేస్తాం కొన్ని చెప్పు కొన్ని కొన్ని కొన్ని అంటే కోడి తన రెక్కల క్రింద కాచుకున్నట్టు నేను మిమ్మల్ని కానీ కోడి పిల్లలు వెళ్ళిపోతే ఏం చేస్తాడు దేవుడు అవి వెళ్ళిపోతే ఏం చేస్తాం గద్దలు ఎత్తుకపోతే ఏం చేస్తాం చెప్పండి అట్లా చాలా పోతుంది నాకు తెలుసు నాకు చూపించిన దేవుడు కొన్ని సంవత్సరాల మీ మధ్యలో దుష్టుడు గాలమేసి చేపలు పట్టుకొని పోతున్నాడు ఎవరు ఆ చేప నాకు తెలియదు అర్థమవుతుందా ఎవరా చేప నాకు తెలియదు అబద్ధ బోధ అనే గాలని వేసి లాక్క పోతారు అర్థమవుతుందా అబద్ధ బోధ మోసకరమైన బోధ ఆకర్షింపబడే బోధలు అవి చెప్పి మిమ్మల్ని పట్టుకొని సంచర్ పోతారు ఫినిష్డ్ ఏమీ చేయలేదు నేను నేనేమి చేయలేదు అర్థమవుతుందా నేను ఎంత దూరం ప్రార్థనలోకి వెళ్ళినా ఒక ఒక వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్ళి కూడా నేను తీసుకురాలేకపోతాను మృత్యులోకం వెళ్ళిపోతే నేను ఎట్లా తీసుకురాగలని చెప్పండి కష్టం కదా ఏం ప్రాధాన్యత నేను రాకుండా రాగలదు యేసు తప్ప ఎవరు నేను తీసుకురాలేరు తీర్మానించుకుందాం కొంతసేపు కళ్ళు మూసుకుందాం వాళ్ళందరూ చూసిండ్రు యేస్రభు పుట్టుకని గుర్తించరు నువ్వు నేను గుర్తించాలా అర్థమవుతుందా ప్రతిరోజు యేసు ప్రభుకి ఇచ్చినంత ప్రాధాన్యత దేనికి ఇవ్వకండి ఈరోజు నుంచి కళ్ళు మూసుకుందాం కొంతసేపు వర్షిప్ చేస్తాం బాషలో తీర్మానించుకోండి ఇది మనుషులకి అసాధ్యం కానీ ప్రభుకి సమస్తం సాధ్యం ఇది ప్రభుకి సాధ్యం తీర్మానించుకోండి ఇది బహు కష్టతరమైన వాక్యం ఎవడు భరించగలరు మేము భరించగలుగుతున్నాం ప్రభావ మాకు ఇంకా ఇవ్వండి ప్రభావం నలభై చిత్రాం ప్రభావం పోతాం ప్రభా మేము తీర్మానించుకున్నాం ప్రభావి శత్రుల మీద విజయ్ ప్రకటించిన యుద్ధం చేస్తాం ప్రభావిత ఉద్యోగం పోతాం ప్రభావ మేము ఇంటి దగ్గర చూస్తాం ప్రభావ మేము యుద్ధంలో పోరాడతాం ప్రభావం పోరాడతాం ప్రభావం పెరుగుతాం ప్రభావం కొట్లాడతాం ప్రభావం కొట్లాడతాం ప్రభావం కొట్ల <laughs> కో I glorify your name I glorify your name I bless your holy name Aleluya Ora basta fake de be Al Barisa ka marisha li ya basta fake mahza li lai basta ora vita shamali lai basta fake de ri ri kamasta fel dari yan bariz zafari maka li sha basta fari ga balikeri or ri amase be kana barisha be kana daleri labarek da valeri lai basta fake nata fa lara ka bala da rafa tarri ya lai raza que sa pa la cara nada de ver Isabela no ria basta vener que parece ver aqui nada lá ora para para zapari ya mara yo dar igual a rica de vida rai ya basakela risa bala bari za laira bashkar ka bari kin bari ya na bari za bil ya na bari za ki rija rasa bari ri bari ka da rija la bari za fet ri bari zakad bari la bari kin la bari za bari da fere ri bari za ki haleluya la laira bari za la ri la bari za ka la rija baraka rezeki de de rezeki la la la bari za re bari zakki ri bari za la la bari za la bari za وريبيش كارلا ريبيش انا ادي صار حساب اللي كنت عارف كيف الجامعه زاره النار تكر يا راني ووا على صباح الشهر 2 بقى تكر ده داري لبارشه رجبك النبي لباسه فلدي دافير سكنه على دابريش شهر زبريا و20 بارس كاريني كدي دي بارنا بارجلي ورباسته فلك سفريا فاير رارا بلا نزل سكنه داري فاير رارا بلا نزل زبريكي نبري అలబరి సఫిరి యమజి కెరి బరి సబరి జజలి దారాబరి లైరా బాస్కిద ఫలర బైషా లరీ ఫనదో ని జమాలి ఖరీద ఖరీద సకరి ఖరీద దారా దారాబరి అందర బాస్ ఫతలే ని మారి జినదరి రియాలా సత ని రనస్ షారా దారా బై అలబే దే కదబరి జమారి యాదారియా దారా కదదాలారా అలలబరి చపాల రబరి కదల అందర జమాలియా ఉర్దా ఫాస్ కరన తరి సింబాలి సబే దే కరలా Listen to your agents not, let agents listen not earlier. Let them fracture only one of them here in the blood table. Let's let everybody be happy or not. Let everybody be specially orientated with the fire. Let everybody fracture. I don't know. Let everyone be happy. I don't know. I don't know. I don't know. I don't know. I don't know. I don't know. I don't know. I don't know. alla baracca per il salario alla baracca per il salario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 ذاتنا خطيره راحه جيب بيسارينا دهي يا بساتين طلبات ذاته يا استاذ الشرا ده اللي قادرين على دركيه بالنمشه ولا برصفري غيري برصفله دهي على لويا الله بالصلاه لاري يا راكارمدو ده بريشماري لا سباك دي فارس صهراباي لفي <تصفيق> الصماء السكين لفي ربال سيدي يباريك اللي يشعر وريبا سبب فليس فلا بل باري جار لذلك اللي فعيل ले ले सरना बेटी का बेटा तेरी या ले ले तेरी या मेरे जके रीदा धन्यवाद ईश्वर अल्लाह जो मारा कहना दा अल्लाह रचीका हाले लीला अल्लाह दरिसा लेले दरि धन्यवाद दरिया हाले दरि ज़बरिया मजिके देरी खलेरी मेरे जहरी और दिल जाब सफर के रे मेरे दरि और ये बरस सारे बेदिके दरियाला లేశా బాసకలవరి సాయి మెరుడుది అవనిగదికి రి రి రి రివేరేస్ సారావరి యావాల దరి బరి షారి యా మరి దకేరి నతని జదిాలి బరి సతరి యావాల సదా దరి సరోక దరి బరి సన దరి కన అల్లాహుల్లాహ్ సతయ్ ది సరోక సరోక బాసత ద సతరి సాలిబరి షమారి జతరి నదర కరి యావాల సతతిది gli ha chiesto di non usare tanto la cassa per abbassare i costi gli ha chiesto di non usare tanto la cassa per abbassare i costi కాడిడి <laughs> కాడా. మనం పరిశీలించుకుందాం ప్రభు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత అసలు చెల్లించి విరచి ఇది మీ కొరకు విరవబడిన శరీరం దీన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పాను హాలియ వందననాలు ఏసయ్య గొప్ప దేవ మీకు సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకుంటున్నాం ప్రభావ మీ యొక్క నామాన్ని గణపరుస్తున్నాంనైనా మీ యొక్క నామాన్ని ఓ ప్రభావ మిమ్మల్ని తనమల్ని ఉన్నత స్థితికి లేవనెత్తుతున్నాం ప్రవ్వా గొప్పదేవా మిమ్మల్ని తప్ప మేము ఎవరిని ఎక్కువగా ప్రేమించాంనైనా అవును ప్రవ్వా మీ యొక్క ప్రాణాన్ని క్రయదనంగా మా కొరకు పెట్టినారనైనా ఆ యొక్క కల్వరి సిల్లం కొరకు ఎంతగానో శ్రమణంది ప్రభావ ఓ ప్రభావ ఎంతగానో ప్రభా ారు ప్రవ్వా అది మేము ఈ క్షణం చూస్తున్నాం అయినా మా కళ్ళు అవును ప్రవ్వా ఆ యొక్క తండ్రి గాయాలను మేము చూస్తున్నాం ప్రవ్వా మా కొరకు ఎన్నో గాయాలు పొందినారునైనా చిత్ర వద్ద అయినారు ప్రవ్వా ఆ శిలువ మీద మాంసపు ముద్దలాగా తయారైనారు ప్రవ్వా అది మేము చూస్తున్నాం ప్రవ్వా ఇప్పుడు మీ శర్ర మేము పాల్పొందుతున్నాంనైనా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె రొట్టె కాసేతులు పక్కన చండి ఆశ్చర్యమై నా ేమా అడ్లు ముసుకో అడ్లు ముసుకో ఏం కదా వీడిన ప్రేమా నాకై ప్రాణ నోర్చి నా ప్రేమా పరమును వీడిన ప్రేమా నాకైము నోచ నన్ను కరుణీ చే నన్ను కరు నుంచే ఆదరించిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మనము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంతే బలమైన ప్రేమది నన్ను జయించేలి ప్రేమ ఆత్మసుని ప్రేమ మోసిన ప్రేమ పానయేసు ప్రేమా పాపిని మోసిన ప్రేమారణి జీవని చెయను చీ తన మైమాని కా మరణించే జీవని చెయను చీ తన మైమాని ఆశర్యమీ నేమా కల్వరిలోని ప్రేమా మరణము కంచే బలమైన ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ప్రభు ఒక పాత్ర ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి ఇది మీ కొరకు చిందింపబడిన నా యొక్క నూతన నిబంధన రక్తం దీన్ని తీసుకున్న ప్లాన్ నేను జ్ఞాపకం చెప్పాను పరిశుద్ధ బాబు తండ్రి మీకు వనాలైనా ప్రభా యొక్క కలవరిసిల్లో మీరు కాచిన రక్తాన్ని బట్టి మీకు ఎంతో వందలు ప్రభావ ఈ రక్తంలో ప్రతి పాపం కడిగే శక్తి ఉంది ప్రభా ఈ రక్తంలో ప్రతి రోగము ప్రవ్వా అది కోవిడ్ నైన్టీన్ కానీ ఏదైనా కానీ ప్రవ్వా దాన్ని తరిమే శక్తి ఉంది ఉంది ప్రవ్వా ఈ రక్తంలో మేము పాలు పొందుతున్నాం ప్రవా నెక్స్ట్ ఇయర్ నుంచి తండ్రి ఎవరిక ఎటువంటి అనారోగ్యం వీల్లేదు ప్రవ్వాళ్ళందరినీ మీ యొక్క తన మళ్ళీ ఆమోదు చేత ముద్రించిన ప్రభావా सील जे बडर अभिषेक बडर् खबर्टीन आईना ఈ దుష్ట శక్తులు ఎవ్వరు వీళ్ళని ముట్టడానికి వీల్లేదు వాటి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు వాటిని తొక్కుతా పోతున్నాం ఈ సంవత్సరం నుంచి ప్రవ్వాటి అన్నిటినీ మేము పోతాం ప్రవ్వా అటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి మేము సంపూర్ణంగా శుద్ధీకరించి పరిశుద్ధంగా జీవించాలని సహాయపడండి అందు మీ రక్తంలో మేము పాల్పొందుతున్నాం సహాయపడండి పరిశుధాత్మ నడిపింపు దయచేయమని యేసు క్రీస్తునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పాత్ర కాస్త చేతినిపై sevan sai din pina prema na karisha kama na shiva rema tira na gine prema dine enadu eda payani seva eda dine sundare mathine enadu eda payani amen prema పచ్చి ఉంద ప్రేమది నన్ను చేయించే ప్రేమా మరణము పంచే బలమైన ప్రేమది నన్ను చేయించేని ప్రేమ ఆశ్చర్యమైనా ప్రేమ mari tu se na prema na kai jalini tu pina prema na sege प्रेममा नासि जानी नछु पिन प्रेममा पीडाका गीत के सम्झिन्छी सोझडी कान्थी नि टुडछे छुचि नि गल्झि सोझडी कान्थी नि टुडछे आस्तर्यमै इना प्रेममा कलवारीको नि प्रेममा మరణముకే బలమైన ప్రేమణి నజ జయించే ప్రేమా మరణముకే బలమైన ప్రేమణి నూ జయించే ప్రేమాయమైనా ప్రేమా prema na prema aapine vedena prema karamunu vedena prema paapini vedena prema hatharichi hamrichi surati tene marmanache adarichi hamrichi ప్రేమారణే <laughs> మరణాము సోత్రం ప్రవ్వా పరిశుద్ధ రఘు తండ్రి మీకు వందనాలనైనా ప్రవ్వా ఈ ఉదయం నుంచి తర్వాత కాచి కాపాడదు మీకు వందనాలనైనా మాతో తండ్రి మీరు మాట అన్నది మీకు వందనాలు ప్రభావ మేము ఏదైతే చూపిస్తున్నాం ప్రవ్వా మేము పరిశుద్ధంగా జీవిస్తాం ప్రవ్వా మేము తీర్మానించుకున్నాం ప్రవ్వా మేము పాపంని అసహించుకుంటాం ప్రవ్వా ఓ ప్రభా మేము రోషం కలిగి మీ పక్షంగా నిలబడతాం ప్రవ్వా అవును ప్రవ్వా ఇప్పుడు మేము సైతాన్ మీద యుద్ధం ప్రకటించినాం ప్రభావ మేము వాడిని తరమగొడతాం ప్రవ్వా ప్రతి కుటుంబం నుంచి తరమగొడతాం ప్రవ్వా ప్రతి ఒక్క మనిషి నుంచి తరమగొడతాం ప్రభా మా దేశం నుంచి వాడిని తరగ కొడతాం ప్రభా మా పట్టణం నుంచి తర్మ కొడతాం ప్రభా ఈ అజీజ్ నగర్ నుంచి వాడిని తర్మ కొడతాం ప్రభా అవును ప్రభా దాన్ని మేము తీర్మానించుకున్నాం ప్రభా మేము ప్రార్థనలో యుద్ధం చేస్తాం ప్రభా భాషలలో మేము యుద్ధం చేస్తాం ప్రభా వాన్ని ఓడగొట్టి పరిగెత్తించేంత వరకు మేము విడిచిపెట్టాం ప్రభా అని అటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభావ మీ శరీరత్నంలో పాల్పొందిన ప్రభా మేము మీ మీ సొత్తు ప్రవ్వా మీ శరణ అవయవం కాబట్టి మేము బహు జాగ్రత్తగా జీవించాలా మేము మిమ్మల్ని చూడాలా ప్రభా పరలోకాన్ని చూడాల ప్రవ దూతలను చూడాల ప్రవ్వ పురాతనమైన భక్తులతో సంభాషించాలా ప్రవ ఆ పరలోకం జీవులతో సంభాషించాలా ప్రభావ సకల తనమని ఆ యొక్క ప్రతి సృష్టి సైన్యంతో మేము సంభాషించాలా ప్రవ వాళ్ళందరితో మేము మాట్లాడాల ప్రభా ఈ లోకంలోకి వచ్చి సైతం మీద మేము యుద్ధం ప్రకటించాలా ప్రభావ ఆ ప్రతి కుటుంబాన్ని మేము కాపాడాల ప్రవ్వా వారి పక్షంగా మేము యుద్ధం ప్రకటిస్తున్నాం ప్రభావ ఎవరి దగ్గరికి వాడు రావడానికి వీల్లేదు ప్రభా ఈ సంవత్సరం నుంచి ఏ అనారోగ్యాలు రావడానికి వీల్లేదు ప్రభావ ఎవరు మరణించడానికి వీల్లేదు ప్రభా ఓ ప్రభావ మీ కృపలో వీరందరినీ ఎత్తి పట్టుకోండి ప్రభావ ఓ ప్రభావ ప్రతి ఒక్కరిని మీ రాక వరకు పరచుకొని తండ్రి మీ కృపా వెంబడి కృప ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి జీవనస్తులు బాగా చదువుకొని టాప్ స్కోర్తో పాస్ కావాలా ప్రభా ప్రతిపెద్ద పెద్ద ఉద్యోగ స్థలాలకు పోవాలా ప్రభావ ప్రతిపెద్ద ఆఫీసర్లు కావాలా ప్రభా చాలా మంది డాక్టర్స్ కావాలా ప్రభావ పెద్ద పెద్ద లాయర్స్ రావాలా ప్రభా పోలీస్ ఆఫీసర్స్ రావాలా ప్రభా అది రిలీజ్ చేస్తున్నాం ఇక్కడ ప్రభా మీ మహిమార్ద వీళ్ళందరినీ నిలబెట్టుకోండి ప్రతి ఒక్కరి మీరు పరుచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయిన యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడండును గాక ఆమె అందరికి ఫైల <laughs> పిల్ల చిన్నపిల్లలు అందరు ఒక జగా జమగా అండి సంపత్ అంకుల్ సంపత్ అంకుల్ తెగ పోండి పోండి లైన్గా లైన్గా అందరు బాండి చాక్లెట్ తీస్తారు పోండి సంపత్ అంకుల్ సంపత్ అంకుల్ తెగోండి చిన్నపిల్లలు అక్కడ పోండి నేను చేస్తా అక్కడ పో చాక్లెట్ తీసుకపో పోలే చాక్లెట్ పో చాక్లెట్ పో తీసుకోపోండి చిన్నపిల్లలు నాడికి నూనెలు తాక నీళ్ళ మీకు రక్తాన్ని పరోక్షించాలి ఇది వేసు రక్తంగా మార్చబడింది ప్రభుత్వ ప్రతి ఒక్కరికి అద్భుత స్వస్థలు జరిగిన సేపడమని ప్రదర్శన చేయాలి ఏ రక్తంగా మారింది ప్రభావ ఈ నూనె వాడబడ్డ జీవితాలలో అద్భుతాలు మేము చాలా ప్రభావ సేపడమనేస పాత సుగంధ దారికల సార్ొక్క కేల్మో చిజ్సే సికోనే తాకని రక్షణించునది దస్తాకిని దేరిని చాతి బెర్కోమాన్స దకినే దరేషెల్ ఫాంక్లర్ చిజ్సేస్ లో ప్రోగతన్ నిదోన దరక్షణించునది సకన్ మార్చబడతాల సమత్య ఫిష షోర్ల రమాస్ ఫిలేగ్రామెన్ షరతకి దార చిజ్సేస్ ది బాడబడ జీతల రక్షణ కరలే ససతం దరగనచులా సైతాన్ కాడి పోలీస్ ని రక్షణ జాలే అయితే చేసుకొని ప్రేర్ చేస్తా నేను అంతే కదా already chase lot of things as a moment of time rahbari ma sake le to for let us this let your body to decide complete me va shivadikais training from today sab inni saali ringainda brother సాలా సాలరేంది ఇకరే మీరు నాడంట చేస్తాలే నాడంట చేస్తాడండి రింగ్ వస్తా అయిపోతా అందుకే అందుకే ఎయిర్ప్లేన్